ఈ రోజు డేట్ ఎంత ఇరవై తేదీ ఆగస్ట్ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం దీన్ని మనం గ్రెగోరియన్ క్యాలెండర్ అంటున్నాం ఈ డేట్ ని గ్రెగోరియన్ బ్యాబిలోనియన్ క్యాలెండర్ కూడా అంటున్నాం అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ అన్నా బ్యాబిలోనియన్ క్యాలెండర్ అన్నా ఒకటే అన్న విషయాన్ని మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనం ఏలైన ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి సరే అనేక ప్రాంతాలలో మనం చూస్తూ ఉంటాము సంఘాలలో ప్రవచనాలు సంఘస్థులు ప్రవచించడము లేక పాస్టర్లు ప్రవచించడము అనేక ప్రాంతాలలో వింటా ఉంటాము చూస్తా ఉంటాం కానీ ఈ విషయం మనం జాగ్రత్తగా ధ్యానిస్తే అది ఎప్పుడు కూడా మానవ బలహీనతలను బట్టి లేక మానవ కోరికలను బట్టి కలగదు అని చెప్పబడింది మనుషుని ఇచ్ఛ అంటే మనుషుని కోరికని బట్టి కలగలేదు కాని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా పలికిరి కాబట్టి దేవుని మూలం అంటే దేవుని నుంచి రావాల్సింది ప్రేరేపణ మటుకు పరిశుద్ధాత్మ ద్వారా కలిగినదే కాబట్టి ముఖ్యంగా పరిశుద్ధాత్మ లేకుండా ప్రవచనము చెప్పలేము ప్రవచనము అర్థం చేసుకోలేము అన్న విషయాన్ని చెప్తున్నాడు సరే ప్రవచనం చెప్పాలంటే నేనేదో కొత్తగా ప్రవచనం చెప్పేది కాదు నా సౌదా తలంపులు ఉపయోగించి చెప్పేది అసలే కాదు ఎందుకంటే ఈ వాక్యం బాగా అర్థం చేసుకోవాలా ప్రవచనం ఎప్పటికైనా గానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేప వలన దేవుని మూలంగానే పలకబడుతుంది అది అంటే దేవుడే ఆ వాక్యాన్ని ఇస్తాడు తన పరిశుధాత్మ ద్వారా దాన్ని బయలుపరుస్తా ఉంటాడు అన్న విషయం చెప్పబడుతుంది కాబట్టి పరిశుధాత్మాభిషేకం చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో ఎందుకు క్రైస్తవ జీవితంలో బలహీనతలుంటాయంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడని వారు వీళ్ళు పరిశుధాత్మ చేత నడిపింపబడితే నీకు ఆ బలహీనత ఉండదు పరిశుధాత్మ చేత నడిపింపబడ్డ వారు అందరూ దేవుని పిల్లలు అని అపో మన రోముల రాష్ట్ర పత్రికలో చూస్తాం చూడండి ఒకసారి రోముల రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు ఇది నిత్య మరణానికి సంబంధించినది ఈ వాక్యం శరీర అంటే శరీర కోరికల ప్రకారంగా జీవిస్తే శరీర ఆశలను బట్టి జీవిస్తే నిత్యము అంటే శాశ్వతంగా మీరు మరణిస్తారు అంటే నరకానికి వెళ్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు గాని ఆత్మ చేత క్రియలను చంపేడ జీవించదు కాబట్టి శరీరానుసారంగా జీవించడం అంటే ఏందంటే ఇక్కడ చెప్పబడింది శరీర అనుసారంగా జీవించడం అంటే శరీర కోరికలు లోకాశలకు బానిసలు కావడము లోకాన్ని సంపాదించుకోవడము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కానీ మనం అందరూ బ్రతకాల నిత్య జీవంలో బ్రతకాల అంటే ఏం చేయాలంటే చెప్పబడి చూడండి ఆత్మ చేత శ్రియలను చంపాల అంటే దేవుని యొక్క ఆత్మ అభిషేకం మనకు ఉన్నప్పుడు శరీర క్రియలన్నీ మనము జయిస్తాం వాటిని చంపేసుకుంటాం వాటిని అనుచేసిస్తాం మన దగ్గరికి రానియకుండా వాటిని మన నుంచి దూరంగా పడవేస్తాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు అంటే లోకాషాలకు బానేసలు కాకుండా ఈ లోకాన్ని ఏదో సంపాదించుకోవాలా లోకంలో ఏదేదో నేనేదో ప్రూవ్ చేయాలా ఏదో చూపించాలా మనుషులకు అనే తపన వీటన్నిటి నుంచి మనం దూరంగా పోవాలా అవి పోవాలంటే కేవలం పరశుధాత్మ అభిషేకం ఉంటేనే సాధ్యం లేకపోతే అది అసాధ్యం క్రైస్తవులు ఎందుకు శరీరాన్ని ఛేదించుకోలేరు అంటే అభిషేకం లేదు కొన్ని సంఘాలలో పరిశుదాత్మని స్వీకరించరు కొన్ని సంఘలలో పరశుధాత్మని తృణీకరిస్తారు కొన్ని సంఘాలలో పరశుధాత్మ లేడు అంటారు మన క్రైస్తవస్థం కాలే ఈ వాక్యాలు ఎప్పటికి కూడా వారికి అర్థం కాని స్థితులు ఉన్నారు ఎందుకంటే వారు ఇంకా శరీరానుసరంగా చూస్తారు పరశుదాత్మ లేడు అని నువ్వు చెప్తున్నావు అంటే నీలో అహముంది ధీమా ఉంది అహము శారీరకమైన కోరిక అంటే గర్వము శారీరకమైన కోరిక ఇవి శరీర కార్యములు అంటే ద్వేషము దాంబికము ఇవన్నీ శారీరకమైనవి ఇవి నా నుండి వచ్చినవి కావు అంటాడు తండ్రి నుంచి వచ్చినవి కావు అంటాడు ఇవి లోకం ఈ లోకంలో పుట్టినవి అంటే దుష్టి నుంచి వచ్చినాయి అంటాడు కాబట్టి శరీర కార్యంలో స్పష్టం లేనయి అని చూస్తాం కదా ఎక్కడ చూస్తాం దళితుల రాష్ట్ర పత్రికలైనా చూస్తాం కదా కాబట్టి ఇవన్నీ దుష్టి నుంచి పుట్టినాయి అంటే ఈ లోకంలో నుంచి వచ్చినాయి కాబట్టి ఇవి మనలో ఉంటే మనము ఎట్టి పర్స్ లో జీవించలేము మరణించిన అని చెప్పబడి కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుధాత్మ పొందుకుంటావో పరిశుద్ధాత్మ వలన వీటి మీద నువ్వు విజయం పొందుతావు వాటిని శాశ్వతంగా నుంచి దూరపరచుకుంటావు అన్నిటినీ తాళలా అన్నిటినీ ఓర్చుకోవాలా ఇవి ఎప్పుడు వస్తాయి పరిశుధాత్మ ఉంటేనే వస్తాయి లేకుంటే రాదు ఎవరైనా నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు నీకు ఎందుకు ఎక్కడైనా రోషం వస్తుంది రోషము రోషం వచ్చి మన మీదకి పోవాలా అనేది శారీరకమైనది అన్నిటినీ అనేది ఆత్మీయమైంది కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయమే అది శరీర పరిశుధాత్మ లేకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో శరీర క్రియలని మీద విజయం పొందలేవు బానిసం అయిపోతా ఉంటావు ఈ లోకంలో ప్రతి దానికి అయిపోతుంటావు ప్రతి కాంప్రమైజ్డ్ జీవితం జీవిస్తా ఉంటావు మనం కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు అన్న విషయం మనం నేర్చుకోవాలి ఇక్కడ శరీరం మీద ఎట్లా మనం విజయం పొందాలి శరీర కోరికల మీద మనం విజయం పొందాలా అని ఇక్కడ జ్ఞాపకం చేయబడింది అది నియంత్రణ నీకు సాధ్యం కాదు కాబట్టి నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం అందుకే మనం ప్రార్థన చేయాలి ప్రవ్వా నీ యొక్క పరిశుధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించు ప్రవ్వా అని ప్రార్థన చేయాలి ఎందుకంటే అడుగు ప్రతి వానికి ఆత్మని ఇస్తాను వాక్యమే ఉంది అట్లా అడుగు ప్రతి వానికి తన ఆత్మని ఉచితంగా ఇస్తానాడు కాబట్టి అడగకపోతే ఇస్తారా అడగందే అమ్మాయినా బోప పెట్టదంటారు మన దగ్గర కాబట్టి యేసు ప్రభుని ఏమేమో అడుగుతా ఉంటాం కదా పరిశుధాత్మ గురించి ఎందుకు అడగం ప్రొవ్వా నీ యొక్క ఆత్మను నాకు అభిషేకించు ప్రవ్వా నా హృదయంలో నీ ఆత్మని పెట్టు ప్రవ్వా నా నుండి నీ యొక్క ఆత్మను తొలగించొద్దు ప్రఘ్వా అని దావిగరాజు ప్రార్థన చేసింది బట్టి మన ప్రార్థన ఆ రీతిగా ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి ప్రతిరోజు నువ్వు ఉదయం లేసినప్పుడు ప్రగ్వా నా పాపాలకు క్షమించి నీ యొక్క ఆత్మ చేత అభిషేకించి అన్న ప్రార్థన నీకు ఆరంభం చాలా ప్రాముఖ్యమైనది నీకు నిజంగా నీ పాపాలకు క్షమించబడ్డవాడబడిన అనుభవం నీకు ఉంటే మటుకు పర్శుదాత్మ అభిషేకం నీకు చాలా అవసరం అది అదొక అదొక వరం అది ఫ్రీ గిఫ్ట్ అన్నాడు అందరికి నేను వరాన్ని ఇస్తాడు ఉచితంగా ఇస్తాడు కాబట్టి పర్షుదాత్మ అభిషేకం అవసరం లేకపోతే ఏం జరుగుతుంది చూడండి పద్నాలుగవ దేవుని ఆత్మ చేత ఎందు నడిపింపబడతారు వారందరూ దేవుని కుమారులయ్య కాబట్టి నువ్వు దేవుని కుమారునివి కావాలా అంటే ఏం చేయాలా దేవుని ఆత్మ చేత నడిపింపబడాలా దేవుని ఆత్మ నిన్ను ఎట్లా నడిపిస్తా చేకు నడిపిస్తా ఆత్మ దానికి శరీరం లేదు కాబట్టి నీ చేయి పట్టుకుని నడిపించాలంటే శరీరం కావాలా కానీ ఆత్మ నిన్ను ఎట్లా పట్టుకుని నడిపిస్తది నీలో ఉండి నడిపిస్తాడు అది విధానం కాబట్టి నువ్వు నిజంగా దేవుని కుమారుడి అని ఎట్లా చెప్పగలవు నీలో ఆత్మకునే చెప్పగలవు నేను దేవుని కుమారుడిని ధీమాగా విశాల్పాన్ని చెప్తారు కానీ దేవుని తృణీకరించు వాళ్ళు వాళ్ళు ఏ రీతిగా దేవుని కుమారుడు అనే దేవుని ఆత్మను ధృవీకరించారు ఎన్నిసార్లు దేవుని ఆత్మ ప్రేరేపణ వాళ్ళకి వచ్చినప్పుడు ఎన్నిసార్లు సత్యం ప్రకటించబడ్డప్పుడు ఎన్నిసార్లు ప్రవచనాలను ప్రకటించినప్పుడు వాళ్ళు వేటిని ధృనీకరించి దేని స్వీకరించలేకపోయారు ప్రగతి ధృవీకరించినప్పుడు దేవుని కుమార్ ఎట్ వాడు నిజంగా దేవుని కుమారుని ఉండాలా అంటే ఆయన ఆత్మచేత నడిపింపబడాలా అది చాలా ప్రాముఖ్యమైన అప్పుడు ఏం జరుగుతుంది ఆయన ఆత్మ చేత నడిపింపబడితే పదహారు వర్షంలో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు సరే ఇక్కడ రెండు విషయాలు బాగా అర్థం చేసుకోదా మన ఆత్మ ఉంది దేవుని ఆత్మ ఉంది అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు రెండు ఆత్మలు ఎందుకంటే నీ నీ యొక్క ఆత్మ అంటే నిన్ను జీవాత్మ అంటా జీవాత్మ పరమాత్మ ఈ రెండు ఆత్మల గురించి ఇక్కడ చూడండి దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు నువ్వు నిజంగా దేవుని కుమార్ దేవుని యొక్క నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా అన్న విషయాన్ని చెప్తున్నాడు వాళ్ళు అంత ధీమాగా చెప్పరు నిజంగా నాలో దేవుని ఆత్మ ఉంది అని ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలంటే ఈ యొక్క వాక్యం జ్ఞాపకం కావాలా దేవుని యొక్క ఆత్మ నీ యొక్క ఆత్మ కలిసి సాక్ష్యం ఇస్తాయంట చూడండి మనము పిల్లలమైతే మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో ఆయనతో శ్రమ పడ శ్రమ పడినలా వారసులము కాబట్టి పరిశుద్ధాత్మ ఎందుకు అనుగ్రహించబడింది అన్న విషయాన్ని ఇక్కడ చెప్పబడింది ఆయన పిల్లల ఉండడానికి గీత జీవులు ఉండడానికి శరీర కోరికలను చంపుకోవడం కొరకు వాటి మీద విజయం పొందడం కొరకు తర్వాత దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వడం కొరకు ఎంత బాగా అందుకే పౌలు దేవుడు ఎందుకు అంతగా పౌలకి జ్ఞానం ఇచ్చిందంటే అవన్నీ మన కొరకు అంతే పౌలకు అవన్నీ ఎందుకంటే మన వాటిని విశదీకరించడం కోరిక మన కొరకు అవన్నీ దాచిపెట్టిండి కాబట్టి వీటిని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే పౌరులు లాంటి వాడు చరిత్రలో ఉండాలా పౌళ్ళని పుట్టించినవాడు గొప్ప మన దేవుడే కాబట్టి మన దేవుడే మన కొరకు వీటన్నిటి రాసి ఈ రీతిగా జాగ్రత్తగా పెట్టింది కాబట్టి క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన మనము కూడా ఆయనతో పాటు శ్రమ ఆయనతో సమాధి చేయబడి ఆయనతో పాటు సిలిమేయబడి ఆయనతో పాటు మరణించి ఆయనతో పాటు మనం కూడా సమాధి చేయబడి ఆయనతో పాటు మూడోనాడు తిరిగి లేచినవారం అన్న విషయాన్ని తర్వాత మనం చూస్తాం ఎనిమిదో అధ్యయనమే కానీ ఇక్కడ మటు తేటగా ఏ విషయం చెప్పబడింది అంటే పరిశుద్ధాత్మ అభిషేకం చాలా ప్రాముఖ్యమైంది అనేక మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రాదంటే ఆ సమరయ స్త్రీతో యోహాను సువార్తలు మనం చూస్తాం ప్రభు మాట్లాడుతూ ఉంటాడు ఏమనంటే అమ్మ దినం వస్తుంది మీరు ఎక్కడ పోయి ప్రార్థించారు మీరు ఆ కొండ మీద పోయి ప్రార్థించారు ఎరుశలేము పట్టణంలోకి పోయి ఎరుశలేం మందిరంలో ప్రార్థించారు ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోను సత్యంతోను ఆరాధిస్తారు కాబట్టి నీలో పరశుధాత్మ లేకుంటే నీ ప్రార్థనకి విలువ లేదు విజయం లేదు అనే విషయం చెప్తుండ్రు నువ్వు ఆయన ఆరాధించాలంటే ఆత్మలో ఆరాధించాలా నీకు సత్యం బయలుపరచబడింది అంటున్నావు ఎట్ట బయలుపరచబడుతుంది ఆత్మ ఉంటేనే బయలుపరచబడుతుంది లేకుంటే ఇవన్నీ కన్ఫ్యూజింగ్ లాగా ఉంటాయి నువ్వు ఎంత ప్రయత్నించినా వీటిని గ్రహించలేని స్థితిలో ఉంటావు ఎందుకంటే నీ మానవ గ్రహింపు సరిపోదు నీకు ఊహత ఊహ ఇవి అంత నీకు ఇవన్నీ అర్థం కావాలంటే ఖచ్చితంగా ఆయన ఆత్మ అభిషేకం నీకు అవసరం కాబట్టి మన ప్రార్థన నిరోధించుకోవాలే నిన్ను ఆత్మలో స్థుతించాలా ఆత్మను ఆరాధించాలా సత్యంతోనూ ఆరాధించాలా అటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించాధాన్యకు అవసరం ఎందుకంటే నువ్వు ఆయన పిల్లవాణి అవుతావు ఆత్మ పొందుకుంటే ఆయన పిల్లవాణి అవుతావు నువ్వు పరశురాత్మ లేకుంటే మళ్ళీ ఎట్లా పరశుదాత్మ లేకుంటే మనం అనాథలం అంటాడు అనడలేదా పరశుదాత్మ లేకుంటే మనం అనాథలం నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెడతలేని అంటాడు ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు శిష్యులతో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెడతలేదు ఎందుకంటే నేను వెళ్తేనే నీకు మంచిది నేను వెళ్తే ఆధునకర్తను మీ కొరకు పంపుతా అంటే పరశురాత్మను పంపించేవాడు మన ప్రవ్వే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు నేను ఇక్కడ నుంచి వెళితేనే మీకు మంచిది ఎందుకంటే పరశుధాత్మ వస్తే ప్రతి ఒక్కరిలో ఉండగలడు నేను శరీరంలో ఉంటే ఒక గుంపుతోనే ఉండగలను వాటి నేను ఇక్కడి వెళ్ళిపోతేనే మీకు మంచిది కాబట్టి పరశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ సరసత్వంలో నడిపిస్తాడు కాబట్టి ఆత్మలోను సత్యంలోనూ ఆయన ఆరాధించాలంటే విధానం చెప్పింది పరశురాత్మ పొందుకోవాలా సత్యంలో ముందుకు ముక్కోవాలా అది విధానం ఆ రీతిగా పోతు ఆయనని సృతిస్తా ఉండాలా ఆయనని స్మరిస్తూండాల మన జీవిత విధానం అది కాబట్టి పేతూరు చెప్పిన ఆ విషయాన్ని కూడా అంతే ఎప్పుడైనా కానీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే అది నీకు ప్రవచనా ప్రవచనాన్ని పలికించేటట్లు ప్రేరేపిస్తూ ఉంటది ఏ రీతిగా మరి దేవుని మూలంగానే అంటే దేవునికి సంబంధించిన విషయాలే పరిశుధాత్మ ద్వారా ప్రవచన రూపకంగా వస్తా ఉంటాయి కాబట్టి ఇంతగా దాంట్లో మర్మం దాచిపెడమైంది పరశురాత్వం పొందుకోవాలా సత్యంలో దేవుని శృతించాలా తర్వాత ఆయన కుమారులుగా మనం సాక్ష్యం ఇవ్వాలా ఆయన కుమారులుగా మనం తయారు కావాలా ఆయన గురించి మనం సాక్ష్యం ఇవ్వాలా దాని తర్వాత ఆయన శ్రమలలో మనం పాల్పొందా ఆయన మహిమలో మనం పాల్పొందా అది చివరి విధానం ఒకటి ఆ రీతిగా పరిశుధాత్మ అభిషేకం మన కొరకు అనుగ్రహించబడింది కాబట్టి పరశుద్ధాత్మ ఎందుకు ముఖ్యంగా మనకి ప్రాముఖ్యమైనది మనం ఒక వాక్యం చేసుకుని మనం చెడి హ్రంథానికి వెళ్ళిపోతాం ప్రటన గ్రంథాల్లో మనం కొన్ని కొంతకాలం నుంచి ఈ విషయాన్ని ధ్యానిస్తూనే ఉన్నాం పరశుద్ధాత్మ దేనికి సంబంధించింది లేక ప్రవచనము దేనికి సంబంధించింది ఎందుకంటే మనం ఇక్కడ ఈ యొక్క బైబుల్ షోలో కేవలం ప్రవచనల గురించి ధ్యానిస్తా ఉంటాం ఎందుకంటే క్రైస్తవ సంఘం ప్రవచనం ధ్యానించేది క్రైస్తవ సంఘం ధ్యానించేది ఏంది రోజు ఆదరణకరమైన వాక్యము ఆహ్లాదకరమైన వాక్యము ఐశ్వర్యకరమైన వాక్యం ఈ మూడే ఆహ్లాదం ఉండాలా ఆదరణ ఉండాలా ఐశ్వర్యం ఉండాలా ఈ మూడు చాలు నాకు ఇంకేం అవసరం లేదు క్రైస్తవ సంఘము ఈ మూడిట్నే ప్రకటిస్తుంది ప్రపంచమంతట మన దగ్గర కూడా అంతే మన దేశంలో కూడా అంతే ప్రతి భాషలో మన దేశంలో ఎన్నో భాషలున్నాయి ఏ పాశ్చర్ ప్రకటించినా ఏ సంఘంలో ప్రకటించినా ఇవే మూడు కనిపిస్తా ఉంటాయి కానీ మనకి దేవుడు విషయం చూపించిండు ఎంతకాలం మీరు ఈ విషయాలు వింటారు మీకు మీకు కావాల్సినది అసలైన విషయం ఏంటది ప్రవచనానుసారంగా జీవించడం ఎందుకంటే ప్రవచన అనుసారంగా జీవించగలిగితేనే రాబు ఉగ్రత ఏదో గ్రహించగలం లేకపోతే అంతా ధీమాగానే ఉంది నాకేం కాదు నాకేం శ్రమరాదు నేనే ఏ శ్రమలు చూడకుండా ఎత్తబడతా అని అనుకుంటున్నారు కానీ ఇందాకనే జీవిస్తున్నాం ఆయనతో కూడా మనం శ్రమ పడాలనే కాబట్టి క్రైస్తవ సంఘం కచ్చితంగా శ్రమలుగుండా పోతుందని ఎన్ని ప్రవచాలు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తుండడు కానీ క్రైస్తవులు ఎందుకు వీటిని గ్రహించలేనంటే వాళ్ళ ప్రవచనాలు ఎప్పుడు ధ్యానించారు వాళ్ళకు అవి అసహ్యం ఎందుకు వాళ్ళకి అవి అసహ్యం లాగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ ఊహకు అంత పట్టవు ఎందుకు ఊహకు అందుబాటు పరుషుత్వం లేదు కాబట్టి పశుధాత్వం ఉంటే ఆటోమేటిక్ గా వాటి చూడండి పంతొమ్మిదవ అధ్యయమం తొమ్మిదవ వచనంలో ఏమని చెప్పబడిందంటే గోరపిల్ల పిండి మీందుకు పిలబడ్డ వారు ధనులు అనే వ్రాయుము ఇది సంబంధించింది అంటే రాబోదేం జరగబోతుంది యుగ సమాప్తిలో ఏం జరుగుతుందన్న విషయాలు ఈ గ్రంథం అంతా రాయబడింది కానీ పంతొమ్మిదవ అధ్యాయంలో ఎనిమిదవ చూస్తాం కింద మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలబడిన వారు ధనిలని వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను సరే ఇవన్నీ ఈ పుస్తకంలో ఉన్న ప్రతి మాట దేవుని యథార్థమైన మాట కాబట్టి ఎక్కడా మనకి అనుమానం ఉండడానికి వీలేదు అనేక సార్లు అనుమానాలు వస్తా ఉంటాయి చె కొందరు చెప్పరు కొందరు ధైర్యంగా వచ్చి అడుగుతారు ఇదేంది అదేందని అడుగుతారు కొందరు చెప్పరు కానీ మనకి అనుమానం లేదు ఎందుకంటే పరశుదాత్మ దేవుడే వీటిని మనకు అనుగ్రహం చూపిస్తున్నాడు ఏమని చూపిస్తున్నాడు ప్రభు వాటిని చూపిస్తున్నాడు ఏమని ఈ మాటలన్నీ దేవుని యథార్థమైన మాటలు అంట అంటే అర్థమైందా మీరు సత్యము ఇంకా యథార్థత అంటే అందులో ఇంకా ఇంకా డౌట్ లేదన్నట్టు యథార్థమైందంటే సిన్సియారిటీ స్ట్రైట్ గా వచ్చింది అనర్థం ఇంకా అందోకా అంటూ లేదు వాస్తవం అన్నట్టు పర్ఫెక్ట్ యథార్థమైందంటే ఇంకా అది అది జెన్యున్ గా హోల్ హార్టెడ్ గా అంటే హృదయానుసార హృదయంలో నుంచి వచ్చింది అన్నట్టు ఇంక డౌట్ లేదన్నట్టు కాబట్టి ప్రతి వాక్యము దేవుని యథార్థమైన వాక్యాలు ప్రతి మాటలు దేవుని యథార్థమైన మాటలు అనుమానమే లేదు నాకైతే అనుమానం లేదు నేను ఎన్నిసార్లు ధ్యానించినా నాకు ఏం అనుమానం ఉండదు ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడతారు దేవుడు నాకు అట్లా తెలుసు ప్రభు జీవన దేవుడు అని ఉత్తగా గుడ్డిగా ఎవడో చెప్తే నేను విని పోయేది కాదు రుచి చుచి తెలుసుకోవడం అంటే ఆయన స్వరము వినిపిస్తుంది ఎట్లా వినిపిస్తుంది ఇవి ధ్యానిస్తుంటే వినిపిస్తూ ఉంటాయి ఇవి చదువుతుంటే వినిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మన బలహీనత ఏంది ఆయన చెవులొచ్చి వినిపించాలా కలలు వచ్చి చూపించాలా దర్శరీతిగా చూపించాలా ఇవే శారీరకమైన బలహీనతలు కానీ ఆత్మానుసారంగా జీవించే వాడికి హృదయంలో ఉండి నడిపిస్తూ ఉంటాడు సత్యాలను కనిపిస్తా ఉంటాడు నీ హృదయంలోనే ప్రభుని ఆహ్వానించుకున్నప్పుడు ఆత్మస్వరూపీగా ఆయన నీలోకి వచ్చి నిన్ను ఆత్మస్వరూపీగా తయారు చేస్తున్నాడు అందుకే ఈ శారీరకమైన కోరికల మీద ఆసక్తి పుట్టదు వాటిని చూస్తే అసహ్యత ఎందుకంటే పాపం చూసి అసహించుకుంటాం దాన్ని చూస్తే వాంతికి రావాలా దాన్ని చూస్తే ఎట్లా అంటే ఆ అది గడప యొద్ పొంచి ఉంటుంది కైను నీకు దాని మీద ఆసక్తి ఉంటే దానికి నీ మీద వాంచగలిగి ఉంటది అది నిన్ను మింగనాకు ప్రయత్నిస్తూ ఉంటుంది నువ్వు దాని నుంచి దూరంగా పోవాలా కాబట్టి శరీరం ఆ యొక్క బలహీనత నుంచి ఏరీతిగా నీ అంతటా నీకు సాధ్యం కాదు కాబట్టి నీకు పరిశుధాత్మ సహాయం అనుగ్రహిస్తున్నాడు పరిశుధాత్మ ఇషప్పుడు నువ్వు పరిశుద్ధంగా తయారైపో ఎందుకు శరీరం కొట్టుకుంటేది పరుశుదాత్మ ఇషప్పుడు ఇది బలహీనమైంది ఇది పాపపూరితమైనది ఇది ఎందుకు కొట్టుకుంటేది ఆయన పరిశుధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సృష్టికర్త యొక్క ఆత్మ నీలో వచ్చినప్పుడు నీ శరీరం అందుకే కొట్టుకుంటది ఎందుకంటే ఇది పాపపూరితమైంది ఆదమవల్ నుంచి మనకి ఈ పాపం సంక్రమించినప్పుడు ఇది పాప పూరితమైంది అందుకే ఇది ఇది నశించుకోవాలా ఈ శరణం నశించుకోవాలా ఏ రీతిగా నశించిపోతుంది మరణం ద్వారా నశించిపోయి దాని మీద విజయం పొందుతుంది అప్పుడే మనము ఆత్మస్వరూపిగా తరేతాం దూతల స్వరూపం పొందుకుంటాం ఆ రోజు అది విధానం దేవుని విధానం కాబట్టి పంతొమ్మిదో అధ్యాయంలో దూతతో మాట్లాడుతున్నాం దూత యోహాలతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు గొరపిల్ల పెళ్లి విందుకు పిలబడ్డ వారు దనిలని వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని వారితో చెప్పను నాతో చెప్పెను అందుకు అతనికి నమస్కారము చేయటై అతని పాదంలో ఎదు సాగిలపడగా అతడు వద్ద నేను నీతోనూ యేసును కూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసును అంటే దూతలు దేవుడి సేవకులు సమానము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎవర్ని మనము సాష్టంగా నమస్కారం చేయొద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అందరము సమానము దేవుని సేవకులు అందరూ సమానము దూత దేవుని సేవకులు సమానము అన్న విషయం చెప్తున్నాడు కాబట్టి దేవునికే నమస్కారము చేయము అది హెచ్చరిక అవంతా జరిగినాక ఆ దూత చివరి మాట చెప్తుంది దాని తర్వాత మన బాబాకు గ్రంథానికి వెళ్ళిపోతాం యేసును కూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పను యోహాను భక్తుడు దాన్ని ఎంత జాగ్రత్తగా హెచ్చరికలాగా మనకు చూపిస్తుంది ఏమనంటే ఏసును కూర్చిన సాక్ష్యము ప్రవచన సారం కాబట్టి ఏ ప్రవచనాన్ని మనం ధ్యానించినా దానిలోని సారము మన ప్రభు గురించే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అది దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం యాసిడ్ టెస్ట్ అంటాం దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు అగ్ని పరీక్షనా ప్రతి ప్రవచనం యొక్క సారము ప్రభుని గురించిన సాక్ష్యం కాబట్టి ఏ ప్రవచనంలో గానీ ప్రభు గురించిన విషయాలే మనకు కనిపించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఏ ప్రవచనం గణించినా ప్రభు ఏ రీతిగా తన బిడ్డల్ని నడిపిస్తున్నాడు ఏ రీతిగా తన బిడ్డల్ని హెచ్చరిస్తున్నాడు ఏ రీతిగా తన పెళ్లి కుమార్తెను తయారు చేసుకుంటున్నాడు అన్న విషయాన్ని హెచ్చరిస్తు ప్రతి దాంట్లో ప్రభువే ఉంటాడు ఇప్పుడు ఒక ప్రవచనం పలాని పాల్ గురించి వచ్చిందంటే అన్న ప్రభు లేడు కదా పలాని ప్రవచనంలో ఒక సంఘం గురించి వచ్చిందంటే అలా ప్రభు లేడు సంఘం గురించి వచ్చింది సంఘం గురించి ప్రాధ్యడం అంటే ప్రభు కంటే విలువ సంఘానికి క్రైస్తవ సంఘం గురించి అంటే స్త్రీకి ప్రాధాన్యత ఇస్తుంది స్త్రీ అంటే శారీరకంగా ఆత్మీయమైన విషయం క్రైస్తవ సంఘము స్త్రీతో పోల్చబడింది కాబట్టి స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అంటే సంఘానికి ఎక్కువ ప్రాధాన్యత దాన్ని అలంకరించుకోవడం దానికి సమయం గడపడం దాని కొరకు కొట్టడం దాని కొరకు కోర్టు కేసులు దాని కొరకు కొట్టుకుని రక్తపాతం కావడము పోలీస్ స్టేషన్ లో లాయర్ల చుట్టూ తిరగడము వాళ్ళ జీవితం అట్లనే వృధా కానీ ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వకుండా సంఘానికి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి అది విగ్రహారధ నకి దారి తీసింది ఎప్పుడైతే సంఘానికి ప్రాధాన్యత ఇస్తామో అది విగ్రహారధనే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా నాకు మీరు పాత్రలు కారంటే వేరే వారిని వేరే దాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తే వేరే వస్తువులను ఎక్కువ ప్రేమిస్తే ప్రభు కంటే ఖచ్చితంగా మనం విగ్రహార కాబట్టి ఆయన మనకు పాత్ర ఉండదు లేలంలో మనం ఉండలేము ఆయన స్థలంలో మనం ఉండలేం అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది కాబట్టి ప్రతి ప్రవచనం యొక్క సారము యేసు ప్రభు గురించే సాక్ష్యమే అది దేవుని యొక్క ఆత్మ అనుసారంగానే దేవుని మూలంగానే అది రావాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు మనకందుకే ఎక్కువ ప్రార్థనలు అవసరం ఎందుకంటే దృష్టిని మోసగించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనం ప్రయాస ప్రభు సన్నిధిలో సమయం గడపాలా ఆయన ఆత్మ అభిషేకం మనకు ఉంది చెప్తూ కృతజ్ఞత భావంతో ప్రవ్వా నీ యొక్క ఆత్మ నాకు అనుగ్రేషన్ నీకు ఎంతో వందనాలనైనా నీ యొక్క ఆత్మని నా హృదయంలో నుంచి తీసివేరు ప్రవ్వా నేనేమైనా నాకేమున్నా నిన్నే నేను సిద్ధిస్తా ప్రవ్వా అన్న ప్రార్థన నీకు చాలా అవసరం మనము దేవుని పిల్లలము ఎట్లయితున్నాము పరిశుధాత్మ పొందుకోవడం వలన ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడం వలన మనము దేవుని పిల్లలం అవుతున్నాం కాబట్టి నీ జీవితం ఈ లోకంలో నువ్వు నడిపింపబడాలంటే ఆయన ఆత్మ అవసరం కాబట్టి ఈ రోజు ప్రార్థన చేసుకోండి ప్రవ్వా నీ యొక్క ఆత్మని సమృద్ధిగా నాకు కుమరించు ఎలిషా ప్రార్థన చేసేయండి కదా ఆయనకు ఎటువంటి ఆత్మ కావాలండి ఆయన ప్రాధాన్యత డబుల్ డబుల్ పోర్షన్ కావాలన్నాడు ఆయన డబుల్ పోర్షన్ అనాయింట్మెంట్ కావాలన్నాడు అంటే పశు ఆత్మ ఎక్కువ అభిషేకం కావాలన్న ఆసక్తి ఆయనకుండే కాబట్టి మనకు కూడా చాలా అవసరం ఎందుకంటే ప్రవర్చన అర్థం కావాలంటే నీకు పరుశురాత్మ చాలా అవసరం పశుధాత్మ లేకపోతే వీటిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అర్థం చేసుకోలేవు చాలా కష్టతరం చాలా కష్టం నువ్వు ఎన్ని పుస్తకాలు ధ్యానించినా నీకు పశుధాత్మ సాయం అవసరం వాటిని అర్థం చేసుకోవాలంటే అవి చదువుతుంటే చాలా కష్టతరంగా ఉంటాయి ఎందుకు అవి మానవ తలంపులు కాబట్టి ఎప్పుడైతే నీకు దేవుని యొక్క ఆత్మ సాయం ఉంటుందో ఆటోమేటిక్ గా వాటి దేవుడే బయలుపరుస్తుంటాడు ఎందుకంటే ఒక పని కొరకు ఒక కార్యం కొరకు అవి నీకు ఎందుకు ఇచ్చిండు నువ్వు అనేకులకు పోయి ప్రకటించడం కొరకు ఒక పని కొరకు కాబట్టి ఆయన తప్పక వాటిని బయల్పరచాల తన బిడ్డలకి ప్రభు తాను సంకల్పించిన వాటిని తన దాసైన ప్రవర్తనకు బయలుపరచకుండా ఏది చెయ్యడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కదా ఆముసు గ్రంథం మూడవ అధ్యాయంలో అది విదానం విధానం మనము హబకు గ్రంథం గురించి కొంతకాలం ధ్యానిస్తున్నాము సరే మనం ఉంటుంది బెబులోనియన్ క్యాలెండర్ లేక గ్రెగోరియన్ క్యాలెండర్ ఆశ్చర్యకరంగా హబకు గ్రంథం ధ్యానిస్తున్నా కూడా బబులోను సంబంధించింది దేవుడు బబులోను తన హస్తలలో తన బిడలికి వ్యతిరేకంగా వాడుకోబోతున్నాడు తన బిడ్డల్ని శిక్షించడం కొరకు బబులు లేపుతున్నాడు అన్న విషయాన్ని హబకు గ్రంథం అంతటి నుంచి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతి ప్రవక్త ఒక ఒక దేశము ఏ రీతిగా దేవుడి చేతిలో వాడబడుతోంది తన బిడలకి తీర్పు కొడుకు అన్న విషయాన్ని మనం జరిస్తున్నాం ప్రతి ప్రవక్తకు సంబంధించి సంబంధించింది ముఖ్యంగా మనం కొంతకాలం నుంచి దగ్గర దగ్గర ఒక సంవత్సరం రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వాక్యాలు జానిస్తున్నాం చిన్న ప్రవక్తలకు సంబంధించింది ఉపాధ్యా గ్రంథం ఒకటే దగ్గర దగ్గర పదహారు గంటల వాక్యాలు ఉపాధ్యా ఇంగ్లీష్ లో ఉపాధ్యాయ అంటారు ఉపధ్యాకు సంబంధించిన వాక్యాలు దగ్గర పన్నెండు పదహారు గంటలకు ఉన్నాయి నేను ఎగ్జాక్ట్ జ్ఞాపకంలో కానీ అవి చాలా కాలము మనం ధ్యానించినాం ఎందుకంటే ఉపధ్య అంతా ఏదో దేశం గురించి లేక ఏదో మీల గురించి ప్రకటించింది అది ఉన్నది ఒకటే వాక్యం ఒకటే అధ్యాయం కానీ పద పన్నెండు పదహారు గంటలు దేవుడు మనల్ని నడిపించిండో ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడం కోరుకు అదే రీతిగా నేను సాయంత్రం చేసిన ఇంతకీ ఎన్ని ప్రవక్తల గురించి మనం ధ్యానించినాం అంటే ఆశ్చర్యకరంగా ఏడు ప్రవక్తల గురించి చూపిస్తున్నాడు మనకున్నీ పన్నెండు కాని మనం ధ్యానించింది ఏడు ప్రవక్తలు ఏందంటే హోషయ యోబెలు ఆమోసు ఒబ్య యోనా నహూము హబక్కు జఫనియా ధ్యానించమా జనియా ధ్యానించడం జఫనియా అయిపోయింది హబకుక్కు ఎనిమిదవది ఎనిమిదవ ప్రవక్త గురించి మనం జరిచినాం సరే ఎనిమిదవది ఆ తర్వాత ఏ ప్రవక్త అంటే జ్ఞాపకం ఉంది ఎనిమిదవ ప్రవక్త ఎనిమిదవ ప్రవక్తకు ముందు అంటే దగ్గర దగ్గర హుషయ యోవేలు ఆమోసు ఒబ్య యోనా యోనా తర్వాత మనం సడన్లీ ఎక్కడికి వెళ్లిపోయినామంటే నాహుం కెలిపోయినామా అంతే యోన తర్వాత నాహుం కెలిపోయి నాహుం తర్వాత హబ్బకు వచ్చినాం తర్వాత మీకా ఉంటాడు కాబట్టి మీకాయ గురించి మనం ధ్యానించలేదు ఇంకా సరే నేను అనుకుంటా బహుశా వచ్చేవరి నుంచి మీకాయ గురించి ధ్యానిస్తే మేము కానీ ఈ తొమ్మిది ప్రవక్తలు అంటే కొషయా యోబెలు ఆమోసు ఒబ్యా యోనా మీకా నాహూము హబకు జనియా తొమ్మిది మంది ఈ తొమ్మిది మంది ప్రవక్తలు బహుళూలు ఇస్వల్ బల్లిని చెరపట్టబడక ముందు ప్రకటించిన ప్రవక్తలు వీళ్ళంతా అంటే బబులోను మీ మీదికి రాబోతుంది మిమ్మల్ని శిక్షించబోతుంది అని హెచ్చరిక ప్రవచనాన్ని వాళ్ళు ప్రకటించినప్పుడు ఈ తొమ్మిది ప్రవక్తల మాటలు వాళ్ళు పక్కన పెట్టారు అప్పుడు వాళ్ళు చెరలోనికి కొనిపోబం జరుగుతుంది చెరలో చెరలో ఉన్నప్పుడు అంటే చెరలో కొనిపోబడినాక ప్రకటించబడ్డ ప్రవక్తలు ఎవరంటే ప్రకటించిన ప్రవక్తలు ఎవరంటే హగ్గయి మలాకి బట్ అవి చివ్వరికి వస్తాయి ఈ మూడు చివరికి హగ్గయి జెకరియా మలాకి తర్వాత వస్తాయి కాబట్టి బహులోను లోనికి వీళ్ళందరూ చెరపటబడక ప్రవచించిన ప్రవ ప్రవచనలో ఒక్కటి మిగిలిపోయింది అదే మీకా మనం వచ్చేవారం నుంచి మీకా గురించి ధనిస్తే ఏం జరుగుతుందంటే బహులోనికి ముందు హెచ్చరిక వాక్యాలు ముగిస్తాయి కాబట్టి ఈ లోకమంత బబులోను క్రైస్తవ సంఘాలలో అమెరికా దేశము బబులోనని ఇస్రాయల్ దేశం బబులోనని ఇంగ్లాండ్ దేశం బబులోనని లేక రష్యా బబులోనని ఇటలీ దేశము లేక రోము బబులోనని ఇట్లా రకరకాల ప్రవచనాలు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ మనకు ఎవరు చూపించిందే ఈ లోకమంతా బబులోనే ఎందుకంటే ఈ లోకమంతా బబులోని విధానమే ఈ లోకమంతా తిరుగుబాటుతనంతో నిండింది ఈ లోకమంతా గర్వంతో నిండింది బబులోని ఏరితిగా జీవిస్తారు అన్న విషయాన్ని హబకు గ్రంథం మొదట దెల మనం ఎన్నిసార్లు ధనించం కనీసము పదకొండు గంటలు ఆరాధనలో మనకు ఆ విషయాలన్నీ మనం జాగ్రత్తగా ధ్యానించినాం కాబట్టి బౌలూనీయులు చాలా క్రూరులు వారు తమ తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించుకుంటే మొదటి అధ్యాయము ఆరో వర్షణ భాగంలో ఉన్నది ఆరోగించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలని బూది గంథం వరకు సంచరించచ్చు ఉద్రేకము గల కల్దీలను నేను రేపు కాబట్టి వీళ్ళు చాలా ఉద్రేకము అంటే జోష్ మనుషులు చాలా జోష్ ఉన్న మనుషులు దాని తర్వాత క్రూరులు వీళ్ళు చాలా క్రూరులు అంట అంటే ప్రపంచంలో వీరి కంటే క్రూరులు ఎవరు లేరు అశ్వరీయుల కంటే అసురీలే చాలా క్రూరులని మనం ఆ రోజు ధ్యానించినాము ఎవరో ధ్యానించినము గురించి ఎప్పుడు ధ్యానిస్తాము దీనివే పట్టణానికి సంబంధించినది నా హోమ గ్రంథాలను ధ్యానిస్తాము యోన గ్రంథాలను ధ్యానించడం దేశాల గురించి దేశం గురించి వాళ్ళు చాలా క్రూరులు ఎందుకంటే సింహంల మీద వాళ్ళు యుద్ధాలు చేసినట్లు మనం చూస్తాం సింహంలను వాళ్ళు బందీలుగా చేసుకుని సింహాలని గుర్రాల్లాగా వాళ్ళు సవారీ చేయడానికి అంత అటువంటి వాళ్ళు సింహాల మీద ఎవరు సవారీ చేయడు కదా అశ్వరుగా చేసినట్టు సవారులు సింహాల మీద సవారులు చేస్తూ యుద్దాలకు పోతే మనుషులు ఉంటారా ఆ సింహం చూస్తేనే పరిగెత్తిపోతారు సోల్జర్స్ శత్రువులు అటువంటి క్రూరులు కాని అశ్వనీల కంటే క్రూరులు వీరు బౌలూనీళ్ళు అనేసి దేవుడు వాక్యం చెప్తారు కాబట్టి ప్రపంచం అంతటా క్రూరత్వంతో నిండి తీరొచ్చు ప్రతి తెగలో ప్రతి దశలో మీకు క్రూరత్వం కనిపిస్తుంటది ఎక్కడ చూసిన మనుషులకి ఓర్పు సహనాలు ఎక్కడ లేదు ఎక్కడ చూసినా అక్రమమే అదే విధానం వీళ్ళు తమవి కాని ఉనికి ఆక్రమించుకోవడం అంటే అక్రమం తమవి కాని ఉనికి పట్లంటే వారివి కాని ఆస్తులు ఇతరుల ఆస్తులని ఆక్రమించుకుండే వాళ్ళు అంటే అక్రమం అన్నట్టు అన్యాయస్తులు అన్నట్టు వీళ్ళు అంత అక్రమము అన్యాయస్తులైన బబులోనులని దేవుడు లేపుతున్నాడు అన్న విషయాన్ని అక్కడ దేవుడు దర్శరీతిగా హబ్బక్కు చూపించండి దర్శరీగా చెప్పేది హబ్బక్కు నద్దకు దర్శరీతిగా వచ్చిన దేవోక్తి కాబట్టి దేవుని యొక్క భారం దేవోక్తి అంటే దేవుని భారం మనకందరికి అనుగ్రహించబడ్డ భారం అది దేవోక్తి అంటే నీకు అనుగ్రహించబడ్డ ఈ యొక్క వాక్యము నీకు ఒక భారం అనేది సరే ఆ భారం చాలా తెలియకైంది ఎందుకంటే సైతాను భారం చాలా బరువుగా లేదని మనం కొంతకాలం క్రింద ధ్యానించినాం మనం మనం మరిస్తుంది దేవుని యొక్క బారం నా కాడి సులువు అయింది నా భారము తేలికైంది అన్నాడు కాబట్టి మనం మోస్తుంది ఆయనదే అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి ఈ యొక్క మొదటి అధ్యాయం అంతా ఇసలు ఏరితిగా భ్రష్టత్వంలో జీవించు అని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన ప్రార్థనకి జవాబు వచ్చింది ఆరో వర్షంలో హ నీ యొక్క ప్రార్థనకి నేను జవాబిస్తున్నాను ఇప్పుడు నువ్వు ప్రార్థన నా బిడ్డలు ఎంత క్రూరంగా జీవిస్తారు ఎంత కట్నంగా జీవిస్తారు ఎంత అన్యాయస్థులుగా జీవిస్తుండ్రు అన్న విషయాన్ని నువ్వు మూడవ వచనంలో చెప్పినావు కదా నేను ఇప్పుడు ఆరో వర్షంలో నీ తను మాట్లాడుతున్నాను నేను కూడా చూసిన నా బిడ్డలు ఏ రీతిగా క్రూరంగా జీవించు నా బిడ్డలు ఏ రీతిగా అన్యాయంగా జీవించు నా బిడ్డలు ఏ రీతిగా అపవిత్రంగా జీవించండ్రో కాబట్టి ఇప్పుడు టైం వచ్చింది వాళ్ళకి నేను ఇరవై సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చిన కానీ వాళ్ళు మారలేదు కాబట్టి ఇప్పుడు నేను దానికి అవకాశం దానికి తీర్పు ఇవ్వబోతున్నాడు ఏందా తీర్పు వారిని నేను బబ్లోనికి అప్పగించబోతున్నాను అప్పుడు హబ్బకు చాలా భయపడిపోయాడు ప్రవ్వా అంత కఠిన బబులులకు ఇస్తే ఏమైనా ఉందా వారు నామరూపాలు లేకుండా చేసేస్తారు కదా నీ పిల్లలని నీ పిల్లలని ఏరీతిగా వారికి అప్పగిస్తావు ప్రవ్వా అని కంప్లైంట్ చేస్తున్నట్టు ముందేమో నీ బిడ్డలు ఇట్లా జీవిస్తారు అట్లా జీవిస్తున్నారు అనేసి ప్రార్థన చేసిడు దేవుడు దానికి తగిన జవాబు ఇచ్చినప్పుడు నీ జవాబు ఏంది నాకు సమంజసంగా లేదు అని అంటున్నాడు అంటే ఆయన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉందో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడైనా కానీ క్రైస్తవ జీవితంలో ఇది ఒక బలైనత నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ నిన్ను అప్పగిస్తాడు ఇది అర్థం కాని స్థితి క్రైస్తవ సంఘంలో నువ్వు తప్పు చేస్తే నువ్వు పాపం చేస్తే ఖచ్చితంగా నిన్ను శత్రువుకు అప్పగిస్తాడు పాత నిబంధన కాలంలో ఆ శత్రువు శారీరకమైన శత్రు దేశ వాళ్ళు కానీ క్రొత్త నిబంధన కాలంలో ఆయన విధానం మారదు నిన్న నీడ నిరంతరం ఏకృత్యుండే దేవుడు ఆయన దృష్టిలో ఎప్పటికైనా విధానం ఒకటే తన బిడ్డలు పాపం చేస్తే శత్రువుకి అప్పగిస్తారు ఎందుకంటే మీరు అనుకోలేదు శత్రువుకు అప్పగిస్తే వాళ్ళారు కదా వాళ్ళ శస్తరు శరీరం కానీ వాళ్ళ ఆత్మ రక్షింపబడుతుంది అది విధానం దేవుని తన బిడ్డలు ఎవరు కూడా ఉండాలంటే ఆయన శిక్షించక తప్పదు ఆయన శిక్షకులు విధేత చూపిస్తే ఆయన బిడవవుతావు లేకపోతే ఆయన బిడవ దుర్బీజం అంటే అదే అర్థం టెబ్బలు రాష్ట్ర పత్రికల్లో చూస్తాం మనం పదకొండవ అధ్యాయంలో కాబట్టి మనము ఆయన శిక్షకు విధేత చూపించాలా చూపిస్తే ఆయన ఆయన మన పట్ల కనికరం చూపించగలదు ఆయన విధానం అంత అంతే క్రొత్త నిబంధన కాలమే కాని పాత నిబంధన కాలమే గాని కానీ ఆశ్చర్యం ఏంటంటే కృత నిబంధన కాలంలో నీ శత్రువు ఎవరో నీకు తెలియదు మన శత్రువు సాతనుడు అని అంటారు గాని వాణ్ణి నీ మీదకి ఎందుకు దేవుడు పంపిస్తాడు లేదు దాని మీద గొరకులో రక్తం ఉంది ఏం చేయను అని కానీ నువ్వు శరీరానుసారంగా జీవిస్తే అది విధానం అంతే నువ్వు ఎంత ధీమాగా ఉన్నా నా మీదకి ఏమి రాదు నా మీదకి ఏ ఉపద్రం రాదు అన్నా గానీ నీ మీదికి స్కౌర్జ్ నీ మీదికి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే నువ్వు తీర్మానించుకున్నావు నాకేం కాదు అని ధీమాగా ఉన్నావు కానీ ఆయన వాక్యానికి విరుద్ధంగా జీవించినావు కాబట్టి ఖచ్చితంగా నీ ఆ తీర్పు రాక తప్పదు అది విధానం అది రాశ్చర్యం నీ శత్రువు ఓరో అది ఆత్మీయమైంది అన్న విషయం గ్రహించాలా కాబట్టి పోయిన వారము దీన్ని బాగా ధీర్ఘంగా జనించినప్పుడు సరే వాక్యానుసారంగానే మనం వెతుకుంటాం ఇవన్నీ కొన్నిసార్లు మన ఊహకు కూడా వస్తా ఉంటాయి కొన్ని మన తలపుల తగులుతూ ఉంటాయి ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఈశాదు పాపం చేస్తే అసరులను లేపినవు లేకపోతే అమరీలను లేపినవు లేక హిత్లను హివ్వీలను పెరుజీలను జబుసీలను కణనీయులను మోయాబీలను రకరకాల శత్రువులను లేపినవు ఐభుక్తులను లేపినవు దాని తర్వాత ఈ మధ్య కాలానికి వచ్చినప్పుడు అసురు లేక ఆ బబులోను లేకపోతే ఇంకేం చూస్తాం ఫిలిస్తీన్లను ఇంకా చాలా మంది చూస్తాం మనం శత్రువు రాజులని కానీ కొత్త నిబంధనకు మరి నీ బిడ్డలకు ఏ రీతిగా శిక్ష ఏ దేశాన్ని లేపుతావు అక్కడే ఉంది క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం చాలా మంది ఏమనుకుంటారంటే అమెరికా దేశం మీదకి రష్యాని దేవుడు లేక ఇంకో దేశం సిరియా దేశం మీద ఇంకో దేశము ఇస్రాయల్ దేశం మీదకి సిరియా దేశము లేక ఇరాక్ దేశం మీద ఇరాన్ దేశము ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కానీ పాతవి గతించిన సమస్తం కృతమైన కాబట్టి ఇదంతా ప్రపంచమంతట నెరవేరుతుంది కాబట్టి ఇది ఒక దేశం కి సంబంధించింది కాదు ఒక తెగకు సంబంధించింది లేక ఒక కోవకు సంబంధించింది కాబట్టి మనకి సంబంధించిన ఈ యొక్క జ్ఞానం మనం నేర్చుకునేది ఏంటి సర్పంలకు తెలంగా అంతట ఉన్న విధానం అది కాబట్టి దేవుడు తన శత్రువులు తన బిడల్ని ఏ శత్రువుకు అప్పగిస్తారంటే ఒక దేశానికి సంబంధించింది కాదు అది అది ఖచ్చితంగా ఆత్మీయమైంది కాబట్టి అది ఒక దేశం అంటే దానికి ఒక బౌండరీ ఒక మ్యాప్ అనేది కాదు ఆ దేశం అంటే ప్రపంచమంతటా విస్తరించింది ఆ దేశం అది ఎక్కడ ఉంది అంటే మధ్యలోనే మన మధ్యలోనే ఉంది అది అది అది కాబట్టి యుగ సమాప్తిలో తన బిడల్ని శిక్షించే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటారు నేను దేవుని పని చేస్తున్నాను అనుకుంటారు కానీ వాళ్ళ దేవుని చేతిలో పనికి మాలిన వస్తువులుగా వాడబడుతున్న విషయం వాళ్ళు ఎప్పుడు గ్రహించలేరు వారిని లేపింది ఎవరంటే మనం ఎన్నిసార్లు చూసినాము గత రెండు మూడు వారాల క్రితం కూడా చూసినాం శత్రువుని దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేపండి ప్రవ్వే గొప్పవాని ఇంట్లో మంచి పాత్రలు ఉంటాయి పనికిరని పాత్రలు కూడా అన్న వాక్యం మనం గణించినాం ఆయననే ఏర్పరచుకున్నాడు వాటిని ఆయననే వారిని ఏర్పరచుకున్నాడు ఎందుకంటే ఆయన శిక్షించే విధానం ఎప్పటికైనా అట్లనే కాబట్టి బబులూను అనేది ప్రపంచమంతటా విస్తరించిన విధానం అది మత క్రైస్తవ జీవితం కి సాదృశ్యం లేక మతానికి సాదృశ్యం బబులు అనేది మతానికి సాదృశ్యం అన్ని మతాలు అన్న కలుస్తాయి ఆశ్చర్యం ఏంటంటే బబులును అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా బాబేలు అనే పదం నుంచి వచ్చింది బాబేలు అంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా గోపురం ఉండే బాబేలు గోపురం నిమ్రులు కట్టించింది కదా దాన్ని అక్కడ ఆ పదం కాబట్టి బబులు పదము ఆదికాండం నుంచి ఉంది కొత్తగా వచ్చింది కాదు మధ్యలో ఆది కాండం కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పద మనం వెంబడిస్తూనే ఉంది ప్రగణ గ్రంథంకి వస్తే బబ్ల నుంచి త్వరగా పారిపోండి అంటాడు ఎందుకంటాడు అంటే ప్రగణ గ్రంథంలో కూడా బబ్బులో కాబట్టి అది ఒక దేశం నిజంగా ఈరోజు దేశం లేదు ఒకప్పుడు ప్రపంచానికి గడికాడేసే దేశము ఈ రోజు నామరూపాలు దాని అడ్రస్ కూడా లేదు ఎక్కడో లేదు ఆ ఇరాను ఇరాక్ మధ్యలో ఎక్కడో ఉండేది పెద్ద మైదానంలో ఇప్పుడు లేదా దేశం అది నామరూపాలు కానీ ప్రారంబంధంలో ఆ దేశ ఎందుకు చెప్పబడింది అంటే ఇవి పాతవి గతించి సమస్తం కొత్తవైనవి అంటే ఆత్మీయమైనవి కాబట్టి గొబ్బలోను కండ్లకి అనిపించేది కాదు గొబ్బలోను మన మధ్యలో ప్రపంచమంతటా విస్తరించింది అది గ్రహించలే కాబట్టి నీ పక్కన ఉన్నవాడే నీకు ఏం చేస్తాడు నేను గడుస్తాడు నీ పక్కన ఉన్నవాడే నిన్ను గడుస్తాడు అది విధానం కాబట్టి పాత నిబంధన కాలంలో నీకు తెలిసేది పలాని శత్రువు వచ్చి మీద పడేటాడు కానీ కృత నిబంధన కాలంలో నీ శత్రువు నీ పక్కనే ఉంటాడు అందుకే నీ పక్కనే ఉండడం నువ్వు గ్రహించుకోవాలేను అనుకుంటున్నాను సరే ఈ యొక్క గత పోయిన వారనించాం కదా ప్రంలోని యొక్క గుర్రాల గురించి చివరి గుర్రపు కాలంలో మనం అది ప్రపంచం ఉంది జలముల మీద తొక్కుతా ఉంది అంటే ప్రజల మీద తొక్కుతా ఉంది దానికి దానికి రెండు అధికారాలు ఇచ్చిండు రెండు రకాల పనులు అప్పగించబడి ఒకటి ఏంటంటే మరణము రెండవది తెగులు దానికి రెండు పనులు అప్పుడు చెప్పింది ఆ గుర్రము ప్రపంచమంతటా పోయినప్పుడు అది ఎక్కడ అక్కడ మరణం జరుగుతుంది తెగుళ్ళు ఉంటాయి అంటే రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి విషయాన్ని ఎమోలా అనే రోగం గురించి మనం పోయినవరం ధ్యానించినప్పుడు ఆ విషయాలు జ్ఞాపకం తీసుకున్నాం కానీ ఈ గుర్రము ప్రపంచమంతటా దేవుడే నడిపిస్తుంది విషయాన్ని మనం ధ్యానించినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే నాకు పోయవరం ఇదే ధ్యానిస్తుంది మరి యుగ సమాప్తిలో గొప్ప జనం మీదకి ఎవడు పడతాడు ఎవడు ఆ సర్పం తేలు లోపలే ఉన్నట్టున్నావు కానీ ప్రపంచం అంతటా అది అప్పుడు వాక్యం చూపించింది దేవుడు క్రైస్తవ క్రైస్తవుల మీద పడేవాళ్ళు ఎవరు విషయాన్ని ఇక్కడ చూపిస్తాడు అప్పుడు ఒక పాస్టర్ చెప్తుంటే నాకు ఒక ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చింది ఆ పాస్వర్ ఏమన్నా అంటే అమెరికా దేశంలో ఇప్పుడు ఇస్లాం మతం బాగా విస్తరిస్తుందంట ఆయన చెప్తుంటే నేను విని చాలా ఆశ్చర్యపోయినా సరే అది ఎంత మనకు నిజమైనది మనం వాక్యపరంగా ధ్యానించుకోవాలది అయితే ఆ అమెరికా దేశంలో ఇస్లాం మతం విస్తరించడం జరుగుతుంది దాని తర్వాత ఆ ప్రతి స్థలంలో ఎక్కడెక్కడ చర్చిలున్నాయో ఆ చర్చికి ఎవరెవరు పోతున్నారు పాస్టర్ పేరు వాని ఇంటి విషయాలు డీటెయిల్స్ ఆ చర్చి ఏ మనుషులు ఎక్కడెక్కడి నుంచి పోతున్నారు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఇంటి అడ్రస్లు అవన్నీ వాళ్ళు పోయి మార్క్స్ చేస్తారంట వాటన్నిటికీ వాళ్ళ గుర్తులు ఏవో వేసుకుంటున్నారంట వాళ్ళు ఎక్కడైనా పోయి ఆ ఆ పరుపులు పరుచుకొని ఎక్కడైతే వాళ్ళు ప్రార్థన చేస్తారో వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు కదా వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టే అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏదో గుర్తింపులు పెట్టుకుంటారంట ఎందుకంటే ఒక రోజు వాళ్ళ ఇమాంలు డిక్లేర్ చేస్తారంట ఇప్పుడు టైం పొయ్యి చంపండి అనేసి అప్పుడు పొయ్యి అందరిని చంపుతారంట వాళ్ళు అయితే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారంట ఒకరు క్రిస్టియన్ ఒకరు ముస్లిం చదువు ఆ ప్రాంతానికి సంబంధించింది అయితే సడన్లీ అది ముస్లిం ఫ్రెండ్ ఇంటికి రావడం వీటితో మాట్లాడడం బంద్ చేసిండంట అప్పుడు మీరే వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడితే ఇంట్లోకి రానిలేదంట బయట ఇల్లు పెట్టి ఎందుకు నువ్వు సడన్లీ బంద్ చేసిన మాట్లాడను నాతో ఎందుకు మా ఇంటికి వస్తలేవంటే నేను నీతో మాట్లాడాను నీతో ఇంకా సహవాసం పెట్టుకోను ఫ్రెండ్షిప్ పెట్టుకోను మా ఇమాం చెప్పిండందుకు ఏం తప్పు చేసి నేను అంటే లేదు ఆయన ఏం చెప్పిండంటే మీరంతా సైతాన్ సంబంధించిన వాళ్ళు మీరందరూ వాటి మీతో సమ సహవాసం మేము పెట్టుకోద్దు ఒకరోజు నేనే నిన్ను చంపాల్సి వస్తుంది అందుకే నేను ఫ్రెండ్షిప్ పెట్టుకుంటున్నా చెప్పిండంట డైరెక్ట్ మొక్కం మీద అంటే ఇటువంటి బోధ ఆల్రెడీ వాళ్ళలో ఉంది ప్రపంచమంతట వాళ్ళు ఆ రీతిగా చంపుతారు క్రైస్తావులు అనేశ్ సరే ఆయన చెప్పింది ఒక విధానము మనకు అర్థమైంది ఇంకొక విధానము అంటే దేవుడు ఏ రీతిగా మీవన్నిటినీ యుగ సమాప్తిలో జరిపిస్తాడనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది అది కేవలం పరశురాత్మ అభిషేకం వలనే మనకు బయలుపరచబడాల మనకు అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు పక్కన ఉన్నవాడే యేసు ప్రభున్ని అపహించడు అది జరిగింది అది అనేక సార్లు ఆరితగా జరిగింది కాబట్టి ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా మన పక్కన ఉన్న వాళ్ళే మనల్ని అప్పగిస్తారు మరణానికి అనే విజయం ఇది యువ సమాప్తం జరుగుతుంది క్రైస్తవ సంఘం జరుగుతుంది సర్పములు తేళ్లు ఎక్కడ లేవు బయట బయట ఎక్కడ లేవు లోపలనే ఉన్నాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం సరే ఆ గురం దాని పని అది చేసుకుంటే చేసుకుని దాని ఆటంకం దానికి ఆటంకం మనం పెట్టం ఎందుకో తెలుసా దేవుడే దాన్ని నడిపించినప్పుడు నువ్వు నేను ఎవరు ఆటంకపరచాడు మనం పోయి కొట్లాడదు లేదు దానికి వ్యతిరేకంగా దాని గురించి ప్రకటించేది లేదు అసలే వ్యతిరేకంగా కానీ మనకు చూపిస్తుంది దేవుడు అది విధానం దానికి అప్పగించబడింది పని కాబట్టి అది కూడా ఆయన చేతిలో వాడబడుతుంది ఇస్లాం మతం దేవుడే ఆయన చేతిలో వాడుకుంటుండు మనకి బుద్ధి చెప్పడానికి కొరకు కాబట్టి మనకు బుద్ధి రావాలా మనకు బుద్ధి రావాలంటే సరే వాడేసే ప్రశ్నలకు నీకు జవాబులే ఉండవు అక్కడ ఓడిపోతావు కాబట్టి వాక్యానికి మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలా యుగ సమాప్తిలో మనం పడిపోకుండా వాడు పెట్టే ప్రశ్నలకి మనం పడిపోకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా వాక్యంలో జీవించడం నేర్చుకోవాలా అబుక్కు ఆ రీతిగా ప్రార్థన చేసినాక రెండవ అధ్యయండికి ఇంకా తీర్మానించుకోండు దేవుడు మాట్లాడేసిండు బబులోను తన ప్రజల మీదకి తీర్పుకి లేవబోతుండో నేను మటుకుపోయి దూరంగా నిలబడి చూస్తా వీటన్నిటిని ఏరీతికి జరగబోతుంది నేను గోపురం మీద కావలే వాడి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఎందుననుకొనగా రెండవ అధ్యాయం అంతా అదే జరుగుతుంది యహోవా తనకి ఏం సెలవు ఇచ్చిందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది నేను తప్పక ఇరవై సంవత్సరాలు ఎదురు చూసినాను ఇరవై సంవత్సరాలు ఓపిక ఇప్పుడు నేను ఇంకా ఊపియోగపట్టను తప్పక దీనిని దీనిని నేను నెరవేర్చబోతున్నాను నిర్ణయ జరుగును సమాప్త మగుటకై మూడవ వర్షం రెండవ అధ్యాయం మూడవ వర్షంలో సమాప్తం అగుటకై ఆతరపరచునేది యుగము సమాప్తి కాబోయే టైంలో మనం ఉంటున్నాం అన్న విషయాన్ని మనం ధ్యానించం కొంతకాలం క్రింద ఇక్కడ ఇదే అధ్యానికి సంబంధించింది కాబట్టి చదువువాడు పరిగెత్తిచ్చు చదువు వీలగనట్లు నీవు ఆ దర్శన విషయం పలక మీద స్పష్టంగా వ్రాయము కాబట్టి వీటిని మనము మన కొడుకు రాసిండి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని త్వరగా చదవాలి వీటిని ఎందుకంటే ఇంకా లాస్ట్ మూమెంట్స్ కాబట్టి దాని తర్వాత ఇవి నీవు ఈ పలక నీకు దొరకకపోవచ్చు లేక ఈ వాక్యాలు నీకు దొరకకపోవచ్చు అన్న విషయాన్ని చెప్తున్నాడు అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును ఇవన్నీ తప్పక జరిగితే ఇంకా మనకు అనుమానమే లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏమి జరిగినను నువ్వు నీతిమంతునుగా లేకపోతే నువ్వు జీవించలేవు అన్న విషయాన్ని నాలుగో వర్షం చెప్తున్నాడు వారు యథార్థ కాక తమలో తాము అతిశయపడదు అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రదుకును మరియు ద్రాక్ష మోసకరము తనను బట్టి అతిహించువాడు నిలువడు అటివాడు పాతలమంత విశాలముగా ఆశ మరణమంతగా ప్రబళినను తృప్తి సకల జనములను వశపరచుకును సకల జనములను సమ్మకూర్చుకును తనది కాని దాని ఆక్రమించి అభివృద్ధి నొంది నొందిన వానికి శ్రమ సరే బబులు ఏ రీతిగా శిక్షించబోతున్నా విషయానికి చెప్పబడింది ఫస్ట్ ఏమంటాడు నా బిడ్డలు పాపం చేశారు కాబట్టి బబులు నేను లేపుతున్నా దాని తర్వాత బబులు నేను శిక్షిస్తా అంటున్నాడు అది విధానం బాగా ఆశ్చర్యం ఉంటుంది నాకు ఇది ఎన్నిసార్లు గెలిచిన కానీ ఇసర్ న్యాధిపతుల కాలంలో కూడా అదే జరిగింది ఇసర్ పాపం చేసినప్పుడు శత్రుని పంపించిండు శత్రు బలము వాళ్ళ మీద ఎక్కువైనప్పుడు వాళ్ళు ఏడ్చిండ్రు దేవుడు వారి కొరకు ఒక న్యాయపతి లేపిండు న్యాధిపతి లేచి మన వీళ్ళందరూ తీర్మానించుకొని ఉద్యమంలో వాళ్ళ గోనె పట్టలు బట్టలు కట్టుకుని ఏడ్చుకుంటూ ఉపాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి న్యాధిపతిని పంపించినప్పుడు వాళ్ళ యుద్దంపై శత్రువుని ఓడగొట్టి శత్రువుని నా సమ్ములు నాశనం చేసి అది విధానం అది బట్టి ఖచ్చితంగా శత్రువుని ముందు వాడుకుంటాడు దాని తర్వాత శత్రువుని నాశనం చేస్తాడు అది విధానమైనది సరే ఆశత్రులను ఎట్లా నాశనం చేస్తాడు ఇంకొకరిని లేపుతాడు ఇది ఆయన ఇవన్నీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి కాబట్టి బహుళను ఏరితిగా నాశనం కాబోతున్నాడు అన్న విషయాన్ని ఇక చెప్పింది ఎందుకంటే వాళ్ళు చాలా అతిశయపడతారు వాళ్ళు గర్వించింది వాళ్లే చేస్తున్నారు అనుకుంటారు నేను వాళ్ళని వాడుకున్నట్లు వాళ్ళు నాకు గొప్పతనం ఇవ్వలేదు నాకు రావాల్సిన మహిమను వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని నిర్మూలిస్తాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండో అయితే ఇవన్నీ నెరవేరబోతున్నాయి అనేసి యోనా ఏరితిగా అయితే ఆ కొండ మీద వైపు ఇంకెప్పుడు అగ్ని నినివే పట్నం మీదకి ఇంకెప్పుడు ప్రళయం వస్తుందో ఈ సముద్రం వాళ్ళ మీద పడి వాళ్ళని మొత్తం నాశనం చేస్తుందేమో అని ఎదురు చూస్తా ఉన్నాడు కానీ అట్లాంటి ఏం జరగాలి హబకు గుడు అంతే దేవుడు తీర్మానించేసింది బొబులోని వస్తుంది ఇంకా బొబులోని ఎట్లా వస్తారో నేను చూస్తా ఆ కావలి మీద నిలబడి ఆ గోపురం మీద కనిపెట్టుకుని ఉన్నాడు ఆయన గోపురం మీద నిలబడి అక్కడ కూర్చుండి లోపల పోయి లోపల ఇట్లా లావులుగుంటుంది కదా దానిలో కూర్చొని చూస్తుండే కన్నంలకి వెళ్ళి ఇంకెట్లు వస్తారు బౌలం ఇట్లొస్తారా మొత్తం ఒకరు మీద వచ్చి దాన్ని ఆక్రమించుకుంటారా ఎట్లొస్తారో చూస్తా అనిషి అక్కడ కూర్చొని చూస్తా ఉన్నాడు ఒక విధానం అది మూడవ అధ్యాయాన్ని మనం ముగించుకుంటే టైంకి మనం సిధపడుతున్నాం పోయినవర నుంచి ధ్యానిస్తున్నాం మూడవ అధ్యాయంలో ఆయన ఆత్మీయ దశ మారిపోయింది మూడవ అధ్యాయంకి వచ్చినప్పటికీ హబకుకు ఆత్మీయ స్థితి సంపూర్ణంగా మారిపోయింది ఆయన అర్థం చేసుకుంటుంది ఓ దేవుని విధానం ఇట్లుంటదా దేవుని తీర్పు ఇట్లుంటదా అని ఆ సత్యం అర్థం చేసుకున్నాక దేవుని స్థుతిస్తూ పాడిన పాటనే మూడవ అధ్యాయం ఎప్పుడైతే మనకి సంపూర్ణంగా బయలపరచబడ్డాక ఇంకా స్థిరమైన మనసు మనకు వచ్చినాక ఇంకా నిరీక్షణ మనకు వచ్చినాక మనలో ఆదరణ వచ్చినాక మనం కేవలం స్థుతిస్తాం గనపరుస్తాం ఇంకంతకంటే ఏం చెయ్యం ఆయన విధానాలు ఏ రీతి గున్నప్పుడు అవును ప్రభా సమస్తం నీవే సమస్తం నీదే సమస్తం నీ కొరికే నీ చిత్తానం జరుగుతుంది నీవే రాజులకు రాజు నీవే ప్రభులకు ప్రభు సృష్టికి కరణభూతుడవు అంత నీదే కాబట్టి నేనేమి దానికి వ్యతిరేకంగా పడగలను అని ప్రార్థన చేస్తున్నాడు మూడవ అధ్యాయం అంతా ప్రవచనాత్మకరమైన ప్రార్థన అదొక పాటలాగా కూడా రాడుకోవచ్చు అంటున్నాడు కానీ నేను పోయిన వరం మనం చూసినాం కదా అందులో ఉన్న పదాలు పాటలాగా లేవు మనం పాడుకోలేము అట్లా పాటల్లాగా ఆ పదాలు అట్లున్నాయి కాబట్టి అది నాకు ఒక ప్రవచనాత్మకమైన ప్రార్థనలాగా ఉంది మొత్తం ఒకసారి చదువు తీసుకుందాం ప్రవక్త హార్థన వాద్యములతో పడదగినది యహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను నీ విధానాలు ఇంత ఇట్లుంటాయా అని భయపడుతున్నాడు ఈ రీతిగా నువ్వు వాడుకుంటావా నీ బిడల మీద యహోవా సంవత్సరం జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయము సమర్థలు జరుగుతుండగా దానిని తెలియజేయము కోపించు చూనే వాత్సలమును జ్ఞాపకమునకు తెచ్చుకోను ఆయన కోపిస్తాడు వాత్సలం చూపిస్తాడు ఎందుకు కోపిస్తాడు పాపం చేస్తే కోపిస్తాడు దాని తర్వాత నువ్వు ఏడిస్తే మళ్ళా వాత్సలని చూపిస్తాడు అది విధానం దేవుడు తేమోనులో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారనులో నుండి వేయించేచ్చున్నాడు పోయావరణం చూసినాం ఈ వాక్యాన్ని తేమోను పారాను ఎక్కడ ఉన్నాయి అంటే అరబ్ దేశంలో ఉన్నాయి కాబట్టి ఆయన ఆ దేశంలోకి వెళ్ళి ఎందుకు వస్తుండో మీరు ఇప్పుడు చేసుకోండి ఆయన ముందు ఆ దేశానికి వెళ్లాలా సువార్త ఆ దేశాలలో ప్రకటించబడాలా దాని తర్వాత అక్కడి నుంచి ఆయన బయటకు రావాలా అది విధానం వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు వస్తుండో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా ఏ రీతిగా వారిని దేవుడు యుగ సమాప్తిలో వాడుకోబోతున్నాడో మనం బాగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు దేవుడు తేమలలో నుండి బయలుదేరుచున్నాడు పరుశుధ దేవుడు పాలలో నుండి వేయించేచున్నాడు ఆయన మహిమ ఆకాశమండల అంతటిను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది యుగ సమాప్తి కాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తం నుండి కిరణములు బయలుదేరి బయలువెలుచున్నవి అచట ఆయన బలము దాగి ఉన్నది ఆయనకు ముందుగా తెగులు నడుచుచున్నవి ఆయన బయలుదేరుతున్నాడు ఆయన ముందుగా తెగులు నడుచుంది ప్రపంచమంతటా తెగులు ఇది మనం చూస్తున్నాం రకరకాల రోగాలు అన్ని వస్తాయి కానీ నేను పోయోరం తెలియజే ఈ ఎబోల రోగం మొత్తం స్ప్రెడ్ అవుతుంది ప్రపంచం అంతటా అంటే ఎప్పుడు మనకి ఈ విషయము మనం ఇంతగా ఆత్మీయంగా ఎదిగినా మనకి ఇంకా శారీరకమైన బలీతాలు ఉంటా ఉంటాయి ఎందుకుంటే మీరు బాగా అర్థం చేసుకోండి మనం ఇంకా సంపూర్ణంగా తయారట్లేము మనకి ఇంకా శారీరకమైన బలంతలు వస్తావు అంటే ఏ రోగాలున్నా గానీ ఏ రోగాలు ఎంత కఠినమైన రోగాలు ఉన్నా గానీ ఇంతకాలం నిన్ను కాపాడుకుంటూ వచ్చండు నీ మీద ఏం వాటిని రానివ్వకుండా ఎందుకు అదే ఐగుప్తుల జరిగింది కదా గోరెపిల్ల రక్తము ఏ ఇంటి మీద ఉన్నదో ఆ ఇంట్లో తెగులు అదే విధంగా మీరేచి యుగ సమాప్తిలో కూడా అంతే నువ్వు నిజంగా గోరపల్ల రక్తంలో నీ జీవితాలు కడుక్కొని అనే రక్తంలో నువ్వు జీవిస్తున్నావు నీ మీదకి ఏ తెగులు రాదు మళ్ళా పాట వాటిని మీరికి ఏ తెగులు రాకుండా అంటే ఆయన రక్తంలను జీవించాలా ఆయన రక్తం తల మీద నుదుటి మీద ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఆయన ముందుగా తెగులు నడుచుచున్నవి బాగా అర్థం చేస్తాడు అంటే ఒకటే కదా నడుచు అంటే ఎన్ని రకాల రోగాలు ఇంకా ఎన్ని రాబోతున్నాయో ఎన్ని వచ్చినా మన మీదికి రావు మనం ధీమాగా ఉంటాం ధైర్యంగా ఉంటాం ఎందుకంటే మనకు చెప్తున్నాడు ఇవన్నీ కానీ బాగా అర్థం చేసుకోండి అవి వచ్చిన నాకు ఏం కావాలనేసి నువ్వు నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలా అదే విధానం నేర్చుకుంటాం ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నిన్ను నువ్వు కాపాడుకోవాలి నీ కుటుంబాలను కాపాడుకోవాలా ప్రొటెక్ట్ చేసుకోవాలా ఎప్పుడైతే చిక్కు రోగము విస్తరిస్తున్నప్పుడు దేవుడు హెచ్చరించడు అప్పుడు మేము ఏం చేసినాం ఇంట్లో ఎక్కడ మస్కిటోనట్లు పెట్టేసినాం మస్కిటో నట్స్ పెట్టేసినాం ఈ రోజు కూడా మేము మాస్కిటో నెట్స్ లేకుండా పండుకోం ప్రతి రూమ్ లో మంచి మాస్కిటో నెట్స్ పెట్టి కొనేసి ఎవరైనా కంపల్సరీ మాస్కిటో నెట్ అనే పండుకోవాలి ఈ రోజు కూడా నేను కూడా మస్కటో నెట్ అనే పండుకుంటా ప్రవచించిన వాడికి కూడా చికెన్ దునియా వచ్చింది ఆ సంవత్సరం ఎవరైతే ప్రవచించిండ్రో వాళ్ళకి కూడా చికెన్ దునియా వస్తే నేను పోయి నేను నన్ను వినిపించు ఏం చేయాలంటే చికెన్ దునియా వచ్చినాక ఏం చేయలేదు రాకముందు జాగ్రత్త పడాలా కానీ వచ్చినాక ఏం చేయలేదు కాబట్టి మస్కిటో బ్యాట్స్ ఉంటాయి నువ్వు ఆడాలా బ్యాట్స్తో చంపాల తప్పదు అది విధానం నువ్వు దాన్ని దాని నుంచి కాపాడుకోవాలంటే మస్కిటోస్ ని రానికుండా చూసుకోవాలా ఆ జట్ మ్యాట్ ఇవన్నీ ఏం పనిచేయవు అవన్నీ వేస్ట్ మస్కిటోస్ ఎప్పుడన్నా నైట్లలోనే వస్తాయి కాబట్టి ఫైవ్ నుంచి జాగ్రత్త మనం ఇళ్లలో దాని థర్మేడ్ది అవకాశం అసలు అదంతా వృధా నీ సమయం అంతా వృధా కాబట్టి ప్రొటెక్ట్ చేసుకుంటే కంపల్సరీ నెట్స్ అవసరం సరే నెట్ ఉంటే గాలి సరిగాడదు ఫ్యాన్స్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి అది విధానం పెట్టుకుంటే ఏం రోగాలు రావు బస్కిటోస్ నుంచే కదా అన్ని రోగాలు వస్తాయి ఇప్పుడు రకరకాల రోగాలు కాబట్టి అది విధానం ఆయన ముందు ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి కాబట్టి ఆయన వచ్చే టైం ప్రపంచమంతటా తెగుళ్ళు నడుస్తున్నవి ఎట్లా పాడతాం ఇది పాటలాగా ఉందా పాడేటట్టుందా నేను గిటార్ పట్టుకుని ఆయన ముందు నుంచి తెగుళ్ళు నడుస్తున్నాయి ఇప్పుడు అందరి మీద తెగులు రాబోతున్నాయి అంటే దిగువ పాడకంటారు అంటరా లేదా పాట పాడేటట్లుంది అది ఇది ప్రవచనాత్మకమైన ప్రార్థన ఉత్త ప్రార్థన కూడా కాదు ఇది మనం వాటిని ఆ రీతిగానే ధ్యానించాల ఆయన పాదంలో వెంట అగ్ని మెరుపులు బాగా తీసుకోండి పోయిన వారం చూపించిన గుర్రం మరణము తెగుళ్ళు రెండు దానికి అధికారం ఇవ్వబడ్డాయి మరణం చేత తెగుల చేత ఈ భూనివాసులను చంపడానికి దానికి అధికారం ఇవ్వడ్డాయి ఎవరిచ్చారు అధికారం అధికారం ఇవ్వబడింది అంటే ఎవరు ఇవ్వాలా కదా అధికారం ఎవరు ఇవ్వాలా ఎవరిచ్చినా ఖచ్చితంగా ఎవరు ఎక్కడ ఇవ్వాల ఒకరే అధికారం అధికారి ఒకడే అధికారం ఇవ్వగలడు కాబట్టి ప్రభు ఒక్కడే అధికారం ఇచ్చింది దాన్ని ఇంకా ఎవరు ఇవ్వలేదు అధికారం దాన్ని వాళ్ళు అనుకుంటున్నారు ధీమాగా మాదే కరెక్ట్ మేమే కరెక్ట్ మాదేవి మతగ్రంథం కరెక్ట్ అనుకుంటారు కానీ అది కానే కాదు వాళ్ళకి ఇచ్చిన అధికారం మన ప్రభు అన్న విషయము నీకు నాకు తప్ప ఇంకొని తెలియదు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అర్థం చేసుకోలేదు వాళ్ళందరినీ నశింపజేస్తారు దేవుడు అది విధానం అది తర్వాత సరే నువ్వు చెప్పొద్దా వాళ్ళు చెప్తే వాళ్ళు నేను కోరుతారు అసలు చెప్పడానికి వీల్లేదు ఇవన్నీ వాళ్ళకి ఎప్పటికీ అర్థం కావాలి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ శారీరక శారీరకమైన మతలలో అది పర్ఫెక్ట్ మతం దాని తర్వాతనే వస్తాయి తక్కిన మతాలు క్రైస్తవ మతం కూడా దాని తర్వాతనే వస్తుంది కానీ సంపూర్ణంగా శారీరకంగా ఉన్న మతం అంటే అదొకటే దాని తర్వాతనే వచ్చింది మన క్రైస్తవ మతం కానీ మనం ఏ మతంలో లేం కాబట్టి మనం ఆత్మస్వరూపంగానే జీవించాల చూడండి ఇప్పుడు ఆయన పాదంలో వెంట అగ్ని మెరుపులు వచ్చినవి అగ్ని అంటే తేళ్లకు సాదృశ్యం ఈ విషయం ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఆయన నిలవబడగా భూమి కంపించును అంటే సకల గోత్రంలో వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు ఆయన సన్నిధిలో ఆయన చూడగా జిల్లందరూ ఇటు అటు తెలుగుదురు అంటే పరిగెత్తిపోతూ ఉంటారు ఆయన భరించలేక ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణువును ఆదికాల పర్వతములు అంటే మత స్థలాలు మత ఆరాధన స్థలాలు ఇవన్నీ ఎంతో కాలం నుంచి గొప్ప గొప్ప ఆరదన స్థలాలు ఇవన్నీ ఇవన్నీ బదులైపోతాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుండ్రుడు ఎందుకంటే అవి అసలైన కొండలు కావు బండలు అసలే గానే అవి ప్రభుకి విరుద్ధమైనవి ఆ పర్వతాలన్నీ బదులైపోతాయి పురాతన గిరులు అన్ని అణిగిపోతాయి ఎక్కడెక్కడైతే ఆరాధనలు చేసినో అవన్నీ సైతానికి సంబంధించాయి ప్రభువు లేని ఆరాధనలు అవన్నీ అవన్నీ మన పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగ జరిగించుచున్నాడు కాబట్టి ఇవన్నీ మొదట జరిగినాయి ఇక మీదట జరగబోతున్నాయి ఇదే మనము ప్రసంగి నుంచి నేర్చుకున్నాం కదా ఇంతకుముందు జరిగినాయి ఇక మీద జరగబోతున్నాయి కాబట్టి పూర్వకాలము జరిగినవి ఇక మీదటను జరగబోతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం తీసుకున్నాడు ఇలాగనే జరిగించేవాడు కూశీల డేరాలలో ఉపద్రవము కలగగా నేను చూచి తిని అంటే శారీరకమైన జీవితం గలవారిని కూషీలంటాం అది ఎక్కడ ఉందంటే ఇథియోపియా కూషు అనేది ఇథియోపియా సంబంధించింది కూషు అంటే లేక హాము మనమడు కూషు కాబట్టి హాము సంతతి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అంటే శారీరకంగా జీవించే వాళ్ళు తిరుగుబాటుతనం చేసిన వాళ్ళు అన్నట్టు కాబట్టి వీళ్ళందరి డేరాలలో ఏం జరిగిందంట ఉపద్రవము డేరా అంటే మందిరం కాబట్టి శారీరకమైన మనుషుల మందిరాలలో ఉపద్రవం ఉంటది ఉపద్రవం అంటే శ్రమ ఉంటది ఖచ్చితంగా మరణిస్తారన్న విషయాన్ని చెప్తున్నాడు మిద్యాను దేశస్తుల డేరాల తెరలు గజగజ వణికను మిద్యానీయులు కూడా శరీరకమైన పాపంలో జీవించిన కాబట్టి వీళ్ళందరూ దేవునికి విరోధంగా దేవుడి బిడల మీద విరోధంగా లేచిన కాబట్టి ఒక లేపిండి దేవుడు ఇప్పుడు వారి డేరాలు గజగజ వణుకుతాయి అంటే వారి మందిరాలు అన్ని కూలిపోతాయి డేరా అంటే మందిరం అవన్నీ కూలిపోతాయి యహోవా నదుల మీద నీకు కోపము కలిగినందుననా నదుల మీద నీకు ఉగ్రత కలిగినందుననా చూడండి బాగా అర్థం చేసుకోండి నదుల మీద కోపము నదుల మీద ఉగ్రత అంటే అర్థమైంది సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున కాబట్టి నదులు సముద్రములు మీద ఆయనకి కోపము ఉగ్రత ఉగ్రత కోపం ఉగ్రత అంటే మహాభయంకరమైన కోపం అన్నవి అనే విషయాన్ని చెప్తున్నాడు ఆయనకి బహు భయంకరమైన కోపము సముద్రం మీద ఇంకెక్కడ నదుల మీద ఉంది అది అర్థం ఎట్లా చేసుకోవాలా కాబట్టి సముద్రం అన్నా నది అన్నా అది రెండు క్రైస్తవ గుంపులకు సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి లేక నది నది నీళ్ళలో ఏముంటాయి మనం కొంతకాలం క్రిందట కొరతుల రాష్ట్ర పత్రికలలో ధనించినం నీళ్లలో ఏముంటాయి చాపలుంటాయి పాములుంటాయి తేళ్ళుంటాయి మంటగలుంటాయి కప్పలుంటాయి తాబేళ్లుంటాయి ఇవన్నీ విషయాలు జరించిన ఒక రచ్చు కాబట్టి వల వేసినప్పుడు ఇవన్నీ పడతాయి అందులో దాని తర్వాత ఏం చేస్తారు చేపలన్నీ ఒక గంపలు వేసుకుంటారు తక్కిన వాటి అన్నిటి బయటపడేస్తారు చంపేస్తారు వాటిని అది విధానం అది కాబట్టి సముద్రము అంటే జీవరాశులకు సాదృశ్యం కాబట్టి జీవానికి సాదృశ్యం లేక మనుషులకు సాదృశ్యం మనుషులు రకరకాల మనుషులకు సాదృశ్యం కాబట్టి వారి మీద దేవుడు కోపం చూపించబోతుండు అని ఈ వాక్యం చెప్తుంది సముద్రమే గాని నదులే కాని నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుతున్నావు ఆయన గుర్రం పట్టుకొని వస్తున్నాడు అంట గుర్రం కట్టుకుని ఎన్ని గుర్రంలు అక్కడ ఉంది వాక్యం ఎన్ని గురంలని ఒక గుర్రం కాదు కదా నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద రథముల మీద ఎక్కి వచ్చుతున్నావు అంటే ఎన్ని గుర్రంలు ఎన్ని రథంలో మనం ప్రార్థం చేసుకోం కానీ ప్రణం గందంకొస్తే నాలుగు గుర్రంలను మనం చూస్తాం విల్లు వరల నుండి తీయబడుచున్నది అంటే ఆయన దగ్గర విల్లు ఉంది వర ఉంది అంటే బాణములు పెట్టుకునేదాన్ని వర అంటారు అందులో నుంచి ఒక బాణం తీసి విల్లు పెట్టి కొడతారు అన్నట్టు ఆయన విల్లు ఆయన వరలో ఉంది కాబట్టి ఆయన బాణములు ఆయన చేతిలో ఒక పాత్ర బాణంలాగా వడబడబోతుంది అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు నీ వాక్కు ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరిచి ఆయననే వీరిని ఏర్పరచుకున్నాడు అని ఆయన వాక్యం చెప్తుంది ఆయన చేతిలో బాణంలని వాడుకుంటున్నాడు లేక చేతులని వాడుకుంటున్నాడు తేళ్ళని వాడుకుంటున్నాడు బాణం అంటే తేలు తేలుకి సాద్యం కాబట్టి తేళ్ళని సర్పంలని ఆయననే వాడుకుంటున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మరో విషయం ఇంకోటి ఏంటంటే తేళ్లు సర్పంలు ఎప్పుడు కలిసే ఉంటాయి అన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా వీరండే కలిసే ఉంటాయి అవి తీర్మనించుకునే సర్పములు లీడర్ లాగుంటే తేలు ఫాలోవర్స్ లాగా ఉంటాయి అంతే సర్పం ఏం చెప్తే తేలు అది చేస్తా ఉంటారనమాట దాని విధానం అది అక్కడ బైబిల్ చూస్తున్నాం భూమిని బద్దలు చేసి నదులను కలగజేసినావు చేసి ఉన్నావు చేచున్నావు నేను చూచి పర్వతములు కంపించును మీరు బాగా తీసుకెళ్ళి పర్వతము అన్నప్పుడు ఆరాధన స్థలం ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఎప్పుడు పర్వతముల మీద ఆరాధించే ప్రతి ఆరాధ స్థలము అంటే క్రైస్తవులు ఆరాధలము అంతా క్రైస్తవులు కాబట్టి పర్వత స్థలములలో ఏం జరుగుతుంది పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్ర గాధము ఘోషించు తమ చేతులు పైకెత్తును బాగా తెలుసుకోండి సముద్ర గాధములు ఘోషించు తమ చేతులు పైకెత్తుతాయంట సముద్రము ఎప్పుడన్నా చేతులు పైకెత్తుందా ఇప్పుడు మీరు బాగా చేసుకోవాలి సముద్ర గాదము ఘోషించు తమ తన చేతులు పైకెత్తును అంటే ఒక వ్యక్తికి సంబంధించినట్టు చూపిస్తుండే అంటే సముద్రంలో గొప్ప జనం సాదృశ్యం అనే విషయాలు జ్ఞాపకం వాళ్ళందరూ చేతులు పైకెత్తుతారు అన్న విషయాన్ని చూపిస్తుండే మరణించినప్పుడు హ్యాండ్ సపో మరణించే టైంకి వాళ్ళ చేతులు పైకెత్తుతారు అన్న విషయం ఈ నీ ఈటెలు తల తరువాలు నీ బాణములు బాణముల కాంతికి భయపడి సూర్య చంద్రములు అంటే సర్పములు తేళ్లు సూర్య చంద్రులు తమ నివాసములలో ఆగిపోదురు ఎందుకు ఆగిపోతారు ఎవడి వాళ్ళు ఆగిపోతారు అంటే అర్థమైంది దేశ మరించినప్పుడే ఇంకా తేళ్లు అంతకాలం పోయినాయి చంపబడ్డప్పుడు ఎక్కడ జరిగిపో పడిపోతాయి అక్కడే ఉండిపోతాయి ఇంకా ఆ టైం అన్నట్టు బహు రోద్రము కలిగి నీవు భూమి మీద అంటే గొప్ప మీద పడుతున్నాడు మహోగ్రతుడు మహోగ్రుడు జనములను అణగద్రోకుచున్నావు ఆయన ఏ రీతిగా గొప్ప జనాన్ని శ్రమల పాలు చేయబోతున్న విషయంలో నీ జన్లను రక్షించటకు నీవు బయలుదేరుచున్నావు శిక్షించినాక రక్షించేవాడైనా నీవు నియమించిన అభిశక్తిని రక్షించటకు బయలుదేరుచున్నావు సరే ఇది ఏవ సాదృశ్యం అని అనేకులు మాట్లాడుతూ సడన్లీ గొప్ప జనం తర్వాత మందికి సాదృశ్యం ఈ వాక్యం ఎన్నిసార్లు మనం ధ్యానించినా నాలుగు క్రైస్తవ గుంపులు మనకు కనిపిస్తుంటాయి ప్రతి ప్రవచనంలో మనల్ని నియమించుకుంటూ దేవుడు గొప్ప గొప్ప జనం నుంచి బయట తీసుకొచ్చి లక్ష మందిని ఒక చిన్న క్రైస్తవ గుంపులాగా నియమించుకున్నాడు ఎందుకంటే మనము ఆయన స్పెషల్ అభిషేకంలో ఉన్నాం అగ్ని అభిషేకంలో ముద్రించబడ్డ కాబట్టి మనల్ని రక్షించటకు ఆయన బయలుదేరిచున్నాడు కాబట్టి ఈ తెగుళ్లు మనల్ని ఏం చేయలేవు సర్పలు మనల్ని ఏం చేయలేవు మనం ఎంతో ప్రయాస పడి ఆయన శమలలో పాల్పొంది ఈ పనులన్నీ చేస్తున్నాం కాబట్టి మన రక్షించటకు ఆయన బయలుదేరుచున్నాడు దుష్టుల కుటుంబీకులలో ప్రదరుడు ఉండకుండా వారి తల మెడను ఖండించి వారిని నిర్మూలము చే నన్ను పొడి చేయటై తుఫాను వలే వచ్చి యోధుల తలలలో రాజు యొక్క ఈటలను నాటుచున్నావు కాబట్టి ఈ సర్పములు తేళ్లు ఏ రీతిగా అయితే గొప్ప జనాన్ని చంపడానికి వస్తున్నాయో వారందరినీ తిరిగి అతను చంపుతున్నాడన్న విషయము అతన్ని శిక్షిస్తున్న విధానం ఇక్కడ రాయబడింది నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచున్నావు నీ గుర్రములు మహాసముద్ర జలాశ తొక్కును కాబట్టి యుగ సమస్యలో నాలుగు గుర్రాలు గొప్ప జనంని త్రక్కుతాయి ఇవి త్రొక్కుతాయి అన్న విషయాన్ని ఇక్కడ రాయబడింది నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది నా అంతరంగము కలవరోపడొచ్చినది ఆ శబ్దంలకు నా పెద్దలు కదలొచ్చినవి సరే హబక్కు కంటున్న ఇప్పుడు ఇవన్నీ నేను చూసినాక ఇవన్నీ నేను విన్నాక ఇవన్నీ దర్శన చూసినాక ఇంకా నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు నేను కేవలం కనిపెట్టుకోవాలి ఇవి జరిగే టైంకి ఇంకా నేను ఏం చేయలేను అనే విషయం చెప్తున్నాడు అక్కడ తర్వాత నా ఎముకలు కుళ్లిపో నా కాళ్లు వణుకొచ్చున్నవి దాని తర్వాత చివరిగా ఈ యొక్క ప్రార్థన ఏ రీతిగా ముగిస్తుందో చూడండి ఇరవై పదిహేడవ వచ్చినం మూడవ అధ్యాయము పదిహేడవ వచనం అంజురపు చెట్లు పూయకుండినను బాగా అర్థం చేసుకోండి చెట్లు పూయకుండినను రెండవది ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను మూడవది ఒలివ చెట్లు కాపు లేక ఎండినను మూడున్నాయా అంజరపు చెట్లు ద్రాక్ష చెట్లు ఒలివ చెట్లు సరే మీరు చూడవచ్చు పాత నిబంధన కాలంలో చూస్తున్న చెట్లు మళ్ళీ కొత్త నిబంధనకి ఏ రీతిగా సంబంధించినవి పదిహేడవ వర్షంలో అంజునప్పు చెట్టు అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్ హెచ్ ఎయిట్ లో ఏమనుందంటే ఒక స్త్రీకి సాదృశ్యం అంజునప్పు చెట్టు ఒక స్త్రీకి సాదృశ్యం దాని అన్య స్త్రీకి సాదృశ్యం అని చెప్పబడింది అక్కడ ఇంకా లేక ఒక స్త్రీ అనుల నుంచి వచ్చిన స్త్రీకి సాదృశ్యం లేక అనులలో జతపరచబడిన స్త్రీకి సాదృశ్యం అని రాయబడింది జేమ్స్ స్ట్రాంగ్ లో ఇంకెక్కడ దొరకదా మీని కాబట్టి అంజురోపు చెట్టు దేనికి సంబంధించిందంటే మనం మత వార్తలో చూస్తాం కదా ఇరవై అధ్యాయంలో ప్రభు అంజురోపు చెట్టును చూసి ఏమంటాడు దాన్ని శపించు కదా ఆ ఒక్క స్థలంలో చూస్తాం ప్రభువు శప్పించడం ఇంకెక్కడ చూడడం వృత్త నిబంలో ఎందుకు దాన్ని శప్పించిండు అని మనము మతలో ఇరవై ఒకటో అధ్యయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచన వచనంలో చూస్తాం దాన్ని ఎందుకు శప్పించిండి అని అనేది యుగ సమాప్తిలో అంజురపు చెట్టు దేనికనేది సరే చాలా మంది క్రైస్తవ సంఘంలో ఏమంటారంటే అంజురపు చెట్టు ఇస్రాయల్ దేశానికి సాదృశ్యం అంటారు కానీ మనం తెలుసు ఇస్రాయల్ దేశం అంటే క్రైస్తువులకు సాదృశ్యం అని ఎందుకంటే పాతది దేవుని ఇస్రాయల్ గా మనల్ని కాబట్టి ప్రభులో కాబట్టి మనమే అంజురపు చెట్టు యుగ సమాప్తిలో పాత నిబంధన కాలంలో ఇసల్బల్ అది ఒప్పుకోవచ్చు కానీ కృత నిబంధన కాలంలో అంజులబ్ చెక్ట్ మనకు సాదృశ్యం ఎందుకంటే అది అనులకెళ్లి ఏర్పరచబడ్డ స్త్రీ ఫెమినైన్ అని ఉంది అక్కడ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో ఫెమినైన్ అంటే స్త్రీకి సంబంధించింది అని అర్థం అదే రీతిగా ఫారెన్ డెరివేషన్ అంటే అనుల నుంచి లేక ఇతర దేశస్తుల నుంచి ఏర్పరచబడింది అని అర్థం కాబట్టి ఫిగ్ట్రీ అంటే ఖచ్చితంగా మనకు సాదృశ్యమే లేక క్రైస్తల సాదృశ్యం ప్రపంచమంతట అని చెప్పబడింది ఇంకో రీతిగా దాన్ని ఎందుకు చెప్పించిండు చాలా మంది ఎందుకు దాన్ని శప్పించిండు అంటే అది ప్రభుణితుంది అది ఇది చేసింది అది అది చేసింది విధేత చూపించలేదు అది లోబంలో ఇట్లా పిచ్చి పిచ్చిగా చెప్తా ఉంటారు కొన్ని వాక్యం ఆధారం తీసుకుని చెప్తారు కరెక్టే కానీ దాన్ని ఎందుకు చెప్పించి అంటే మీరు బాగా అర్థం చేసుకోండి అక్కడ హెచ్ ఎయిట్ లో ఇంకొక పదం అప్పుడు నాకు అర్థమైంది జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ లో ఎందుకు దేవుడు ఇంతగా రహస్యం వాటన్నిటినీ మనకి రహస్యంగా పెట్టిండండి దాని అర్థం ఏంటంటే ఈ ఫారిన్ డెరివేషన్ తర్వాత బ్యారెన్ అని కూడా అంటే గొడ్రాలు అని అర్థం కననిది అది కనలేని స్థితిలో ఉంది అంటే దాన్ని ఎందుకు చెప్పించండి అంటే అది కాయలే కాయ కదా దాన్ని కాయ కాయలే అందుకు చెప్పించండి కాబట్టి కాయ ఎందుకు గాయలేదు అది గొడ్రాలది అది ఎప్పుడు ఫలించలేదు కాబట్టి అని చెప్పడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి శపితమైంది ఎక్కడ ఉంది అన్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలి ఎరికో మొత్తం శపితమైంది కదా ఎరికోలోని ఏ వస్తువు ముట్టుకున్నా నువ్వు శప్పితమైన వాడవే కాబట్టి నీకు నీకు శాపం రావాల్సిందే అందుకు అంజురపు చెట్టుని శప్పించలింపలేదు అది పుష్పించలేదు అది ఫలింపలేదు కాబట్టి అది కరణి గొడ్రాలది కాబట్టి దాన్ని ఖచ్చితంగా శిక్షించాలా కానీ కణిని గొడ్రోలు ధన్యురాలు అని గణితుల రాష్ట్ర పత్రిక ఎందుకు అది యుగ సమాప్తిలో పశ్చాత్తాపంతో మరణించినప్పుడు హతసాక్ష అయితే తన జీవితాన్ని ప్రభు సమర్పించుకుంటారు కణని గొడ్రాలంటే అర్థం అది కనకున్నా అది రక్షణలోకి వస్తుంది చివరికి ఎప్పుడు శ్రమ అనుభవం మనం ప్రసవేదన పడుతూ కంటున్నాం ప్రభుని కంటున్నాం మనం ప్రసవేదన పడుతూనే ఉంటాం సరే రెండవది ద్రాక్షట్లు ఫలింపకపోయినను ఏముందంటే ద్రాక్ష దేనికి సాదృశ్యం అంటే సరే మనకి తెలుసు నేను ద్రాక్ష వల్లిని తీగలు మీరు అని ఆయన యోహాన్ సోవార్త పదిహేను అధ్యయనం చెప్పింది ఆ విషయం మనకు తెలుసు కాబట్టి కృత నిబంధన కాలంలో ఈ ద్రాక్ష దేనికి సాదృశ్యం అంటే ఖచ్చితంగా క్రైస్తవులకే సాదృష్టం అయితే జేమ్స్ స్టాంగ్ నంబర్ హెచ్ సిక్స్టీన్ లో ఏముందంటే బెండింగ్ అనుంది అంటే ఇది తన తన వీపుని ఆయన విముఖంగా చూపిస్తుంది అది బెండింగ్ చేస్తుంది అంటే అది స్ట్రెయిట్ గా నిలబడినది తీగ ఎప్పుడు బెండ్ అయితూ ఉంటది అది స్ట్రెయిట్ గా ఉండలేదు ఆయనకి అనుగుణంగా ఉండలేదు అని అర్థం ఆయనకు విధేత చూపించలేదు అది ఎప్పుడు బెండ్ అయిపోయింటది అని చెప్తున్నాడు అరీతిగా దాని తర్వాత ట్విన్నింగ్ అనుంది పదం ట్వినింగ్ అంటే అది ఇంకో దాంతో కలిసిపోతుంది అని అర్థం ఇంకొక దాంతో కలిసిపోతుంది రకరకాల తీగలతో అది కలిసిపోతుంది అని విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నా నుండి వేరుగా ఉండి ఎవడు ఫలించలేరు నాలో మీరు నాటబడి అధికంగా ఫలించడము తండ్రి చిత్తం అంటాడు కాబట్టి వైన్ లేక ద్రాక్షవల్లి ఎందుకు ఫలించదు అన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి అది ట్వినింగ్ అయినప్పుడు ట్వినింగ్ అంటే ట్రైన్ ట్వినింగ్ అంటే కలిసిపోవడం ట్వినింగ్ అంటే ఇతరులతో సహవాసం చేయడం కాబట్టి అది వంగిపోయింది అంటే దేవుని దృష్టిలో నుంచి వంగిపోయింది వంగిపోయి ఇతరులతో కలిసిపోయింది కాబట్టి అది ఫలించలేదు కాబట్టి అది ఫలించదు అని చెప్తున్నాడు అది ఫలింపకపోయినను అని చెప్తున్నాడు కాబట్టి ఇది భవిష్యత్తు జరగబోయే వాక్యం ఇది హబకు గ్రంథ కాలంలో జరిగిన వాక్యం కాదే కాదు అది ఒలివ చెట్లు కాపు లేక యుండినను సరే తొలివ చెట్టు అంటే జి సాదృశ్యం జేమ్స్ట్రాంగ్ నంబర్ హెచ్ లో ఉంది జేమ్స్ స్ట్రాంగ్ నెంబర్ ఏమంటాడంటే ఆ థర్టీ ట్వంటీ వన్ థర్టీ టూలో ఒలివ లేక ఆలివ్ అంటే అర్థం ఏంటంటే వెలుగునిచ్చే నూనె అర్థం కాబట్టి ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం ఇప్పుడు చేసుకోండి వెలుగునిచ్చే కలది అని అర్థం ఒలివ చెట్టు అంటే అంటే ఒలివ నూనె గురించి మీకు అందే తెలుసు కదా దాని నూనె ప్రపంచమంతటా వాడతారు తలకి పెట్టుకుంటారు దాని పచ్చి నూనె మంచిది ఆరోగ్యానికి కనేషన్ దాన్ని మనం మన దేశంలో నెయ్యి చలుకొని తింటామో అన్నంలో వాళ్ళు ఒలివ నూనె చలుకొని తింటారు వాళ్ళ ఆహార వస్తువుల మీద ఒలివ నూనె చాలా ప్రాముఖ్యమైనది చాలా చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది కానీ చాలా ఖరీదైనది మన దేశంలో దాన్ని ఈ నూనె మర్చిల్స్ ఉంటారు కదా మన దేశంలో దాన్ని మన దేశంలో విస్తరించనియకుండా కంట్రోల్ చేస్తున్నారు ఒలివ నూనె అలవాటు పడితే మనం ఏం చేస్తాం పల్లి నూనె పకిన నూనెలు వాడడం సన్ఫ్లవర్ నూనె ఇవన్నీ వాడం మీకు అందరు తెలివాల్సిన విషయం ఏంటంటే ప్రతి నూనెలో కెమికల్స్ ఉంటాయి ప్రతి తినే నూనెలో కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ వలన మన శరీరంలో ఏమేమి అవయవాలు దెబ్బతింటున్నాయో మనకి ఎప్పటికీ తెలియదు దాని పరిణామం గుర్తించగా తెలుస్తుంది ఎందుకు రకరకాల రోగాలు వస్తున్నాయి ఎందుకు మన శరీరంలో అవయవాలు ఫెయిల్ అవుతున్నాయి ఎవరు తెలుసు నువ్వు ఏం తింటున్నావో నీకు తెలియదు సన్ఫ్లవర్ ఆయిల్ నుంచి ముద్ర కొడుతున్నంత మాత్రం ఎందుకంటే ప్రతి కెమికల్స్ తో ప్రాసెస్ చేయబడుతుంది గానుగల నుంచి అప్పుడే తీయబడ్డ నూనె ఎవడు వాడుకోడు నీ కళ్ళ ముందు వాడు గానుగల తీసి నీ ప్యాకెట్లు పోసి దాన్ని ప్రాసెస్ చేసి ఫిల్టర్ చేసి కొన్ని కెమికల్స్ తో తీసి దానిలో కొలెస్ట్రాల్ అని ఏదని అన్ని రకరకాల తీసేసి ప్యాకెట్ల కట్టి ముద్ర కట్టి పంపిస్తే ఆ ముద్ర చూసి నువ్వు సర్టిఫైడ్ అనుకుని తీసుకుంటావు సర్టిఫికేట్స్ ఈ దేశంలో ఎట్లు ఇస్తారో మీకు తెలుసు ప్రతి వంట లో కెమికల్స్ తోనే ప్రాసెస్ అయి ఉంటాయి మనం అర్థం చేసుకోవాలి ఎటువంటి నూనె మంచిది ఆ వాక్యం మనం అంత ఇప్పుడు అవసరం లేదు అంత డీటెయిల్ గా పోవడానికి కానీ లేబియా కాండంలో మట్టుకు ఒకటి మనం చూస్తాము నూనె లేకుంటే కొవ్వు నూనె కొవ్వుకి సాదృశ్యం కాబట్టి ఎప్పటికైనా కానీ కొవ్వు యుగ ఇది మీకు ఒక ఆనవాలు అంటాడు దాన్ని ఎప్పుడైనా గానీ బలిపీఠం మీద కాల్చి వేయవలసిందే తినడానికి కాదంటాడు కొవ్వు పదార్థాన్ని బైబిల్ ఉంది లేదా అది పాత నిబంధన కాలంలో కొవ్వు తినదని ఉంది కొత్త నిబంధన కాలంలో అన్ని తినొచ్చు అంటే తిను మళ్ళీ అన్ని అన్ని తింటే ఏమైతుందో నీకు కూడా తెలుసు కానీ పాత నిబంధన కాలంలో ఆయన చెప్తూ ఇది శాశ్వతంగా మీకు ఒక ఆద్య అన్నాడు కొవ్వు క్రవ్వును బలిపీఠ మీద కాల్చివేయాలనే అది ప్రభుకి సమర్పించాలి అని కానీ నువ్వు తినడానికి వీల్లేదండి అది ఏం జరుగుతుంది అన్న విషయం అక్కడ ఉంది కాబట్టి కొవ్వు నూనెకి సదృశ్యం నూనె క్రొ రెండు ఒకటే విధనం కాబట్టి మనం నూనె తినాలన్నా వద్దా అనేది బాగా అర్థం చేసుకోండి నూనె లేకుండా తింటాడు ఎవరన్నా అన్నా కూరలు చేసుకోగల నూనె లేకుండా ఎవరన్నా ఒకటే జవాబు నూనె లేకుండా కూరలు చేస్తే రుచి ఉండవు అంటారు కానీ మీరు నేర్చుకోవాలి ఏంటంటే నూనె లేకుండా కూడా రుచికరమైన వంటలు ఎట్లా వండుకోవాలని అది ప్రవ్వ వాళ్ళ నీ అప్పుడు నీ అవయవాళ్ళు జాగ్రత్తగా కాపడబడతా ఉంటాయి ఆ రితే గట్టిగా ఉండగలవు కదా కాబట్టి ఒలివ చెట్టు కాపు లేక యునినను అంటే ఏంటంటే యుగ సమాప్తిలో ఇవన్నీ క్రైస్తవులకు సంబంధించిందే అని చెప్తున్నాడు దేవుడు ఏరీతిగా చెప్తున్నాడు జేమ్స్ట్రాంగ్ నంబర్ ద్వారా ఈ మనిషి తన జీవితాంతము ప్రయాసపడి ఈ నంబర్ తయారు చేసాడు చేసి ఈ ప్రతి అక్షరానికి అది ఎక్కడి నుంచి పుట్టింది అక్షరం దాని అర్థం ఆ కాలంలో ఎట్లుండే దాని అర్థం ఇంకా ఏరితిగుండే శారీరకంగా దాని అర్థమైంది ఆత్మీయంగా దాని అని అన్ని వెతికి ఎంతో కష్టంతో రాసిండు చాలా పెద్దగా ఉంటది ఆ పుస్తకం కాబట్టి అవన్నీ ఓపికతను ఎవరు చదవాడు ఎవరు చదవాడు కానీ మన దేవుడా చూపించిండు ఆ వ్యక్తి రాసిన ఆ నంబర్స్ ద్వారా నువ్వు దీన్ని బాగా అర్థం చేసుకోవాలా కాబట్టి మనం కూడా ఆ రీతిగా కష్టపడాలా ఆయనను పుట్టించినవాడు జేమ్స్ స్ట్రాంగ్ ని పుట్టించినవాడు మన ప్రవ్వే మనల్ని కూడా పుట్టించిన కూడా ఆయననే కాబట్టి ఆయన ఏ రీతిగా ప్రయాసపడి ఇవన్నీ కనుక్కున్నాడో మనం కూడా అదే రీతిగా ప్రయాసపడి వీటిని నేర్చుకుని ఎట్లా ప్రకటించాలా ఆ రన్ని మన జీవితాన్ని మనం ముగించుకోవాలా కాబట్టి అలివా అంటే ఇల్లుమినేటింగ్ ఆయిల్ అని ఉంది ఇలిమినేషన్ అంటే వెలుగు వెలుగునిచ్చే అర్థం కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలా దేనికి సాదృష్టం బుద్ధులని కన్యాకర్ల దగ్గర లేదు కదా అంటే నూనె దేవుని ఆత్మకు సాదృశ్యం దేవుని ఆత్మ ఉంటేనే వెలుగుతుంది వెలుగు దేనికి సాదృశ్యం దేవుని వాక్యానికి వెలుగు దేవుని వాక్యమే వెలుగు కాబట్టి దేవుని వాక్యం వెలగాలంటే నీ దగ్గర నూనె ఉండాలా అంటే పరశురాత్మ ఉండాల ఈరోజు మనం పరశురాత్మ గురించే ధ్యానించిన మొదటి నుంచి కాబట్టి క్రైస్తవ సంఘము వెలుగునిచ్చే నూనె ఉంది ఈ లోకంలో అని అర్థం అంటే పరశుదాత్మ ఉంది కాబట్టి వాక్యము వెలుగుతుంది వాక్యం ఎప్పుడైనా వెలుగుకు సాదృష్టం నీ వాక్యము నా పాదములకు దీపం అన్నాడు దావీద్రాజ్ కాబట్టి అది ఎప్పటికైనా వాక్యమేది వాక్యం వెలగాల అంటే నీ జీవితంలో నీ సేవలో నీకు నూనె అవసరం అంటే పరిశుద్ధాత్మ అవసరం కాబట్టి ఒలివ చెట్టు ఒలివ అంటే నూనె వెలుగునిచ్చే నూనె అని అర్థం కానీ రోముల రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం మనం చూస్తాం మీరు ఇంటి వెనక ధ్యానించండి రోముల రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ అవసరంలో ఒలివ చెట్టు ఇసల్ ఫలిత పోల్చబడింది అనేసి చాలా మంది చెప్తారు ఎందుకంటే ఆ వాక్యం రాసిందే రోమా సంఘానికి కాబట్టి ఆ ఒలివ చెట్టు అయ్యుండిన నిన్నే దాన్నే విడిచిపెట్టినప్పుడు దాంట్లో అంటు కట్టబడ్డ నిన్ను ఎరితిగా విడిచిపెడతాడు అనుంది అక్కడ వాక్యం పాపం చేస్తే ఆయన తన సొంత బిడలనే శిక్షించక మానలేదు తప్పు చేస్తే మరి ఆ ఒలివ చెట్టులో నాటబడ్డ మీరు తప్పు చేస్తే మిమ్మల్ని విడిచిపెడతారా అని అని చెప్పి ఏమంటారంటే ఒలివ చెట్టు ఇసలకు సాదృశ్యం అని వాళ్ళు చెప్తారు కానీ మనకొక్కరికి తప్ప ఎవరికి అది అర్థం కానిస్తవరు ఆ ఒలివ చెట్టు దేవుని బిడలకు సాదృశ్యం అని రాయబడేది అంటే పరిశుధాత్వ పొందుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించిన వారికి సాదృశ్యం పరశుదాత్వ పొందుకొని అంటే సత్యాన్ని ప్రకటించే వారికి సాదృశ్యం కానీ అది కూడా కాపో లేఖ ఎండిపోతుంది అంటే ఒకప్పుడు అనే బాగా వెలిగించబడి సత్యాన్ని ప్రకటించి యుగ సమాప్తికి వచ్చేటప్పటికి సత్యాన్ని త్రునీకరించే క్రైస్తవ సంఘానికి సాదృశ్యం అంటే మర గొప్ప గొప్ప సాదృశ్యం అది కాబట్టి ఈ మూడు మరి క్రైస్తవ సంఘానికి సాదృశ్యం అంటే ఈ మూడింటిలో ఆ మూడు గుంపులు కనిపిస్తూ ఉంటాయి అంజరూపు చెట్ ఆ మూడు గుంపులకే సాదృశ్యం ద్రాక్ష చెట్టు ఆ మూడు గుంపులకే సాదృశ్యం ఒలివ చెట్టు అన్న మూడు గుంపుల ఉపారీతిగా ప్రతిదీ క్రైస్తవ సంఘానికి సాదృశ్యం ఇవన్నీ ఆ రీతి గుణి చెప్పబడింది ఇప్పుడు చూడండి ఇంకో రీతిగా అర్థం చేసుకోవాలంటే అంజనప్పు చెట్టు ద్రాక్ష చెట్టు ఒలివ చెట్టు ఈ సాలంలో మొదటి కాపు అంటారు సంవత్సరంలో మొదటి పంట అంటారు దాని తర్వాత వచ్చేదే చూడండి చేనిలోని పైరు పంటకు రాకపోయినను సరే చేనిలో పైరుంటుంది కదా పైరు అంటే మీకు తెలుసు చేని అంటే ఏదోగో మీకు తెలుసు పంట రాకపోయినను అంటే పంట పండినది రాకపోయినను అంటే పండదు అని అర్థం చేనిలోని పంట పండదు అని చెప్తున్నాడు యువ సమాప్తిలో కరువు మళ్ళీ కరువు తెగులుంటది అని చెప్తున్నాడు ఇవి ఏమి అంటే మొదటిదేమో మొదటి పంట ద్రాక్ష పండ్లు అంజనపు పండ్లు తెలివ పండ్లు అది మొదటి పంట ఫెయిల్ అవుతది అని చెప్తున్నాడు దాని తర్వాత చెనిలోని పంట కూడా ఫెయిల్ అది రెండవ పంట ఇస్తా పనికి వాళ్ళ జీవిత కాలంలో రెండవ పంట అది అది కూడా ఫెయిల్ అవుతుంది అంటున్నాడు తర్వాత మూడవ జీవనాధారం గురించి చెప్పాలి చూడండి అక్కడ గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలలో పశువులు లేకపోయినను అంటే సాలలో ఏముంటాయి పశువులు అంటే ఆవులు కేదలు ఇవన్నీ గొర్రెలు అంటే అది ఉంది ఆల్రెడీ కాబట్టి మొదటిది మూడు రకాల ఫలాలు రెండవది శనిలోని పంట మూడవది గొర్రెలు కోడెలు ఎద్దులు ఆవులు అవి ఏవి కూడా లేకపోయినను అంటే ఇవన్నీ ఉండవు యుగ సమాప్తిలో ఇవేవి ఉండవు ఎంత ప్రయాస పడినను ఇవన్నీ ఫలించవు కాబట్టి ఫలింపని ప్రతి చెట్టు నరికి లేదా మళ్ళీ నరికివేయబడతాయి ఆయన చెప్పిన వాక్యం అతికినట్లే ఉంటది ఎప్పటికైనా గాని ఇవన్నీ ఫలించకపోయినను నేను యహోవో ఎందు ఆనందించదును ఒక టైం వస్తుంది మనం ఇంకా మన పని ముగించుకున్నాక ఇవన్నీ జరిగే టైం ఇవన్నీ జరుగుతున్నాయి ఎవడు ఎక్కడ ఎవరు నశించిపోయినా నేను మట్టుకున్న ప్రభునందే ఆనందిస్తా అని తీర్మానానికి ఈ ప్రవక్త వచ్చేసేడు యుగ సమాప్తిలో మన జీవితాలు కూడా అంతే మనం అంతా పని ముగించుకున్నాక ఇంకా టైం మీకు అర్థమైనాక ఇది సూచన ఇంకా జరిగే టైం రెడీ అయిపోయింది ప్రపంచం అంతటా విస్తరిస్తుంది ప్రపంచమంతట తెగులు ప్రపంచం మరణము విస్తరిస్తుంది అది పరిపక్వం చెందే టైం మనం వచ్చినాం కదా మనం ధ్యానించబట్టి కనీసం ఆరు ఆరు సంవత్సరాల అన్ని విషయాలు ధ్యానిస్తున్నాం కానీ దాని పర్వ పరిపక్ ఆలస్ అప్పుడు హబకు గ్రంథంలోనే ఇవన్నీ నెరవేరే టైం దగ్గరకు వచ్చింది హబకుక్ అని చెప్తున్నాడు హబ్బకు హబ్బకు ద్వారా ఇవన్నీ మనకి బయలుపరుస్తున్నాడు కాబట్టి నేను యహోవా ఆనందించదు నా రక్షణకర్త నా దేవుని ఎందుకు నేను సంతోషించదను ప్రభువు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేని కాళ్ళ వలే చేయును ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవజేయును కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు ఆయన ఆనందించాలా నా కాళ్ళు ఎక్కడంటే లేడీ కాళ్ల వల్ల ఉంటాయంట ఉన్నత స్థలం మీద ఆయన నడిపిజేయును ఉన్నత స్థలం దేవుని మందిరాలు క్రైస్తవ సంఘాలు కాబట్టి నిన్ను దేవుడు ఇప్పుడు నడిపిస్తున్నాడు అనేకులకు పోయి నువ్వు ప్రకటిస్తావు నీ బలం కాదు యోహో నాకు బలం నా దేవుడే నా బలం ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన ప్రార్థనలో ఎవడు ఏమైనా ఎవడు ఫలించకపోయినాను ఎవడు నా మాట వినకపోయినాను ఎవడు నేను స్వీకరించకపోయినాను నేను మటుకు యహో అంది ఆనందించను అది మనకి దృఢమైన నిశ్చయితీరోజు నుంచి ఎవడేమైనా కాని లోకం ఏమైనా గాని ఎటువంటి వ్యవస్థ ఉన్నా గాని నేను మటుకు ఎక్కడ పరిగెత్తాను నాకు అదే వాక్యము నిన్న చూపించిన దేవుడు చూడండి ఒకసారి యశ్వ గ్రంథంలో మనం చూస్తాం ఆ వాక్యం ఎవరిని ఉంటే వస్తే నాకు చూపించింది వాక్యం యాభై నాలుగవ థము యాభై రెండవ అధ్యాయము యాభై అధ్యాయము పదకొండు పదం పన్నెండవలో పూగుడి పూవుడి అచ్చటి నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని ఎదురు నుండి తొలిగిపోడి ఇంకా దీని విశదీకరించేది లేదు మీకే అర్థం కావాలేదు యహోవా సేవా ఉపకరణం అంటే ఆయన సత్యాన్ని ఆయన సేవ జీవితాన్ని మనం వస్తున్నాం ఆయన బాలని మోసే నా భారము తేలికైంది నా కాడి సులువైంది వాటిని మోయివార్లారా మిమ్మల్ని మీరు పవిత్ర పరచుకున్నది చాలా ప్రాముఖ్యమైనది ఈ కాలంలో మనం చాలా పవిత్రంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది టైం ఇది ఫైనల్ టైం మీరు త్వరపడి బయలుదేరరు పారిపో రీతిగా వెళ్ళరు మనం దేని విషయంలో భయపడము త్వరపడి ఆ మాత్రం పరిగెత్తాం నిమ్మలంగా మెల్లగానే పోతాం ఆయన ఆనందించి దృఢమైన నిశ్చేత ఇవన్నీ జరగాల్సిందే ప్రభు చూపించింది నాకు ఇవన్నీ జరగాల్సిందే నేను ఇంకేం భయపడను నేనేం చింతను నేనేం పరిగెత్తాను నేను త్వరపడి ఎక్కడ బయలుదేరను పారిపోరితిగా ఎక్కడికి పరిగెత్తను నేను నా యహోవా నా ముందర నడచను ఇసలి దేవుడు మీ సైన్యపు వెనకటి భాగంన కావలి కాయును కాబట్టి యుగ సమర్థులు మనము ఆయనని గనపరిచే బిడ్డలుగా మనం ఉండాలా ఆయన ఎందుకు ఆనందించాలా కాబట్టి మనం తీర్మానించుకుందాం మీరు నుంచి ఒక గంట సేపు ప్రతిరోజు ఆయన ఎందుకు ఆనందించడం పొద్దున్న లేస్తే ఆయన ఆనందించండి ఏం చింతించకండి మీ చింత యావత్ మీద మోపండి ఆయన మీద మీ భారం మోపండి ఆయన ఎందుకు ఆనందించడం ఎందుకంటే ఫిలిపి రాష్ట్ర పత్రికలో మనం చూస్తాం పావులు జ్ఞాపం ఇస్తారు ఎల్లప్పుడు మన ప్రభునంద ఆనందించాలా ఒక గంటనే కాదు ప్రతి క్షణం మనం ఆనందించాల నాకేమైనా నేనేమైనా నీ అందే నేను ఆనందిస్తా అని తీర్మానించుకోనా ఉపాంతరం వచ్చినా నేను ఆనందిస్తా దెబ్బలు తిన్నా పాటలు పాడతా రక్తాలు ఆడుతున్నా పాటలు పాడతా కానీ అవన్నీ నీకేం కావు ఎందుకంటే ఇక్కడ వాక్యమే ఉంది నువ్వు త్వరపడి ఎక్కడికి పోవంట భయపడి నువ్వు ఎక్కడ కూడా పారిపూరితగా పరిగెత్తావు అంట నిమ్మలంగానే పోతావు అది విధానం ఎందుకంటే నీ ప్రభుని ఎందు ఆయన నీ వెనకల అధిపతి ఉన్నాడు వాటి నువ్వు చింతించావు భయపడవు ధైర్యంగా ముందుకు పోతా ఉంటావు హబ కుక్కుని పుట్టించిన గొప్ప దేవుణ్ణి మనం కృతజ్ఞ హని పుట్టించినవు మీరే హబ్బ కుక్కుని కూడా మీరే ప్రవ్వా యుగ సమాప్తిలో ఇవన్నీ మాకు అర్ధమవ రీతిగా హబ్బకుక్కు నాకు మీరు అవన్నిటిని చూపించినారు దాని బట్టి మీకు వదనాలైనా ఇవి అనేకులకు అర్థం కాని స్థితులున్నాయి ప్రవ్వ కానీ ఒక తరం వారికి వీటన్నిటిని మీరు బయలుపేస్తారు ఆ తరంలో మమ్మల్ని అందరినీ మీరు ఏర్పరచడానికి మీకు ఎంతో వర్ణాలైనా అంజరపు చెట్లు ఫలించద్దు ద్రాక్ష చెట్లు ఫలించవు ఒలివ చెట్లు ఫలించవు పైరు పంటనివ్వదు సాలలలో పశువులు లేవు గొర్రెలు లేని స్థితిలో యుగ సమాప్తిలో అంత భయంకరమైన కరువు యుగ సమాప్తిలో భయంకరమైన తెగుళ్ళు మీ మీ ముందుగానే నడుస్తున్నాయి అవన్నీ మీరు మాకు చూపించినారు కానీ మేం మట్టుకు మీ అందే ఆనందిస్తాం మిమ్మల్ని స్థుతిస్తాం మిమ్మల్ని గనపరుస్తాం మా జీవితాంతం మేమేమిచ్చి కూడా ఈ యొక్క రుణం చెల్లించుకోలేం మీ ప్రాణం సైతం మా కొరకు త్యాగం చేసినారు మరణ మగనంతగా శ్రమనుందిన వాడివై ప్రవ్వ మీద వేలాడినారు ప్రవ్వ మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించి మీ యొక్క అభిషేకం అనుగ్రహించి పరలోకపు జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వర్ణాలు ప్రవ్వా మేము ఎక్కడికి పోగలం ప్రవ్వా సమస్తము మీరే ఈ లోకస్థలు అనేక స్థలాలలో పరిగెత్తున్నారు ప్రవ్వా ఏదో సాధిస్తాం ఏదో సంపాదించుకుందాం అని అన్నిటినీ పోగొట్టుకుంటున్నారు ప్రతి దశలో అక్రమం విస్తరించి ప్రతి స్థలంలో అపవిత్ర మోసము దగా ఇవన్నీ నెరవేరుతున్నాయి ప్రవ్వ ఎక్కడ కూడా మనుషులలో ప్రేమ కల్పిస్తలేదు మనుషుగా మనం ప్రేమను కనుగొన అన్నాడు ఆ యొక్క వాక్యం నెరవేరే మేము ఉంటున్నాం ఆయన పాటి మేము పరిగెత్తాం పారిపోరితిగా పోం త్వరపడి ఎక్కడికి పరిగెత్తాం ఎక్కడ పరిగెత్తినా మరణ సమస్తం మీరే కాబట్టి ప్రవ్వా మేము మీ దగ్గరనే ఉంటాం నైనా మీ ఉంటాం మీరు మాలో ఉండండి నాయన మా హృదయలకు రమ్మని ప్రార్థిస్తున్నాం మీ యొక్క అభిషేకం మాకు దయచేయండి మీ వాక్యాన్ని అర్థం చేసుకుంటే బిళ్ళగా మమ్మల్ని తయారు ఓ మంచి ప్రవక్తని మీరు అనుగ్రహించినారు ఈ లోకానికి హబ్బకుబ్ ద్వారా ఎన్నో విషయాలు బలపరిచినారు అలింగనం చేసుకుని వాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినారు మీ యొక్క వాక్యాన్ని మేము అలింగనం చేసుకోండి ప్రవ్వా మా జీవితకాలం మిమ్మల్ని శృతించి స్వరించే బిళ్ళగా తయారు చేయండి ఎల్లప్పుడూ మీ అందరూ ఆనందించే బిళ్ళగా తయారు చేయండి మా శరణం కృహించినను మా హృదయంలో ఎంతో గాయమునినను ఓ ప్రవ్వా ఆనందించాలా మిమ్మల్ని గనపరచాలా మిమ్మల్ని శృతించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించి మీ రాఖరవకు సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి